ప్రార్థన చేస్తాను పరుశుధర్వం మా తండ్రి ఏసయ మీకు స్థుతుల స్తోత్రాలైనా సర్వనత్తు సమస్త సృష్టికి మూలాకారో మా తండ్రి మీకు వందలు ఏసయ్య ప్రవ్వా ఈ దినమంతం మీ యొక్క సాంఛత నడిపించి సురక్షితంగా తండ్రి ఈ యొక్క ప్రాంత నిర్మాణం తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం మా మాట్లాడండి ప్రవ్వా మా జీవితాలు సరిచేయండినైనా మాలో విధేయత ఆత్మను పుట్టించండి ప్రవ్వాలోని తిరుగుబాటు తనాన్ని తొలగించండి ప్రభావ ప్రభా దుష్టత్వం నుంచి మాకు విడుదల దేండి ప్రభావ అపవిత్రత నుంచి మాకు విడుదల దేండి పరిశుద్ధంగా మిమ్మల్ని స్తించాలా ప్రవ్వా మహిమపరచాల ప్రభావ మీరు పరిశుద్ధులు ప్రవ్వా మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఓ ప్రవ్వా మలాఖీ గ్రంథంలోని వాక్యాలను మేము జ్ఞానిస్తున్నాం అయినా గత వారాల నుంచి మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తారు వాక్యములని మీ నుంచి కలిగిన ప్రవ్వా మీ యొక్క పరిశుద్ధ ద్వారా వాటిని మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి వాటి అర్థం తీసుకుంటే విధానాలు నేర్పుతున్నారు ప్రవ్వాటిని చూపించండి వాటిని నేర్చుకోని ప్రవ్వా మా జీవితాలలో మేము వాటిని అవలంబించుకోవాలా అనుమ పూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు మహింపొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి చావందే సెలవుపై మీకు అందరికొచ్చు కదా పాటూ చావందే సెలువపై కోరే ఇంత గొప్ప శ్రే నీ కోరకే నా కోరకే ఈ సుచావేశరకే నా కోరకే నది వాళ్ళే సురాతనూ सिल वी प्रवाचे वाले सुदातनुल वाली प्रवाह चे पापा मु कड़ी गे मलिंदड़ी छे पापा मो कड़ी मलिंदी चे में పై నీ కోరకే నా కోరకే ఇంత గొప్ప శ్రే మనోచేలు నా కోరకే పాప శిక్షా పండా తగి మన శిక్ష ప్రాభు వే సాహించు పాపా శా శా సా చే గోటా బ అంగీకరించేసు నా ీర కేర కేర కేర కే పాప ము లోపు డాడు చుకో నేనే పాప బూలో పాప డా ఆత్మా తనవుడు శుద్ధి పరచుకో నీ ఆత్మా తనవుడు శుద్ధి పరచుకో అంగీకరి ఈరోజు డేట్ పదహారవ తారీఖు జనవరి రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గెలిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కాలము త్వరగా తరలిపోతుంది అని అనేకులు బాధపడుతున్నారు గాని ప్రభు మనల్ని హెచ్చరించిన చక్ర గ్రంథం ద్వారా కదా చక్ర గ్రంథం కాదు యేష్రంథం ద్వారానా రాబోతున్న కాలం గురించి భయపడమని ఇలోకస్తులందరూ క్రైస్తవులు కూడా కాలం త్వరగా కాలం త్వరగా అయ్యో త్వరగా ఎంత త్వరగా అయిపోయింది ఎంత త్వరగా జనవరి కూడా అయిపోతుంది ఈరోజు పదహారవ తారీఖు అంటే జనవరి కూడా అయిపోతుంది ఎంత త్వరగా ఎంత త్వరగా అని బాధపడుతున్నారు గాని ఎంత త్వరగా నిన్న పని ముగించుకోవాలా ఎంత త్వరగా నా సేవ జీవితాన్ని కొనసాగించుకోవాలా అని మాట్లాడతారా ఎవరు మాట్లాడారు ఇంకా ఎంతో పని ఉంది కోతకు పని వారు తక్కువనరు అని వాక్యం ఉంది పని ఎక్కువ ఉంది పనివారు తక్కువనారు అని ఎవరు ఆలోచిస్తారా అట్లా ఆలోచించారు రాబో దినాల గురించి భయపడమంటున్నాడు బాధపడమంటున్నాడు ఎందుకంటే చాలా భయంకరమైన దినాలున్నాయి ఎక్కడ చూసినా వేదన కుటుంబాలలో వేదన క్రైస్తవ జీవితాలలో అన్యాయం ఉంది వేదన భరించడాన్ని వేదన తల్లు పిల్లల్ని బాగొట్టుకొని పిల్లలు తల్లు తండ్రి పోగొట్టుకొని చాలా భయంకరంగా ఉంది ప్రపంచం భరించలే స్థితిలో ఉంటున్నాం ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది దేవుడు ఎందుకు వాటిని ఆమోదం చేస్తున్నాడన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ అవిధేయతలకు కారణం క్రైస్తవ జీవితము అవిధేయతకు దారిదీసింది అది ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం ఆయన వాక్యాలని కైకొని జీవించలేని స్థితిలో ఉంటుంది క్రైస్తవ జీవితం అంతా ఆచారబద్దంగా సమర్థించుకొని జీవించడం కాబట్టి అయిన కొరకు ప్రయాసపడము సేవలో ప్రయాసపడమైన లేదు క్రైస్తవ జీవితం ఆరాధన కాంగనే ఇంటికి వెళ్లిపోవాలా దాని తర్వాత యథావిధిగా జీవించాలా సోమవారం నుంచి శనివారం వరకు యధావిధిగా జీవించాలా మలాఖీ గ్రంథం అంతా దానికి సంబంధించింది కాబట్టి క్రైస్తవ జీవితం ఈరోజు ఏ రీతిగా యధావిధిగా ఉందో మలాఖీ గ్రంథము పాత నిబంధన కాలపు ముగింపుకు ముగింపు సందర్భంగా చెప్పబడ్డ ఆయక యొక్క ప్రవర్చనాలలో కూడా మనం అదే విషయాన్ని చూస్తాం మనుషులు అంతా యధావిధిగా జీవిస్తున్నారు మనం చూసినాము నెహమ్యా గ్రంథంలో సరే మన నెహమ గ్రంథం గా ధ్యానించలేదు కానీ నెహమ్యా గ్రంథంలో ఇస్రాయల్ పదలు నుంచి బయటికి వచ్చినాక ఆ మందిరాన్ని కట్టుకోవడము గోడలు కట్టుకోవడం అవన్నీ చూస్తాం మనం దాని తర్వాత హబక్కు గ్రంథాల కూడా చూసినాం కదా వాళ్ళ జీవిత విధానాలు ఎట్లున్నాయని అనేది వీళ్ళంతా సమకాలికలు కాబట్టి ఆ మందిరము కట్టుకున్నాక ఇండ్లు అన్ని కట్టుకున్నాక ప్రాకారపు గొడలు కట్టుకున్నాక ఇస్రాయల్ ప్రజలు ఇంకా మందిరము స్థిరపడింది కాబట్టి మెసయా పుడతాడు మెసయా వస్తాడు అని చూసిండ్రు గాని బాలహి గ్రంథంకి వచ్చేపటికి ఇంకా మెసయా పుట్టుగా సంపూర్తి కాలేదు అంటే ఆయన ఆయన పుట్టాల్సిన ప్రవచనం సంపూర్తి కాలేదు అది ప్రవచనము నెరవేరే టైం ఇంకా సంపూర్తి కాలేదు కాబట్టి ఆయన రాకపోవడము వాళ్ళు గ్రహించి యథావిధిగా జీవించడం ఇంకా ఏం పుడతాడులే ఇంకా ఏం వస్తాడులే ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఇంకా ఏం వస్తాడులే ఒక బ్రదర్ అంటున్నాడు ఆయన వచ్చే సూచనలు నాకేం కనిపిస్తలేవు ఇంకా చాలా టైం ఉంది అంటున్నారు కానీ ఆయన అంటుండో నేను ఇంకా ఆలస్యం చేయను అంటే ప్రగణ గ్రంథాలను చూస్తా ఉన్నాడు వచ్చేవాడు ఇంకా ఆలస్యం చేయకుండా కాబట్టి మనుషులు రీతిగా అనుకుంటున్నారు మన ప్రభు ఇంకో రీతిగా మనకు చూపిస్తుండే అదే ఆయన విధానము మనం నేర్చుకోవడం మనం ఇక్కడ ఏర్పరచుకునే ఒక బైబుల్ స్టడీ విధానం ఆయన ఏ రీతిగా మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తుండో ఆ రీతిగా విధేత చూపిస్తూ దాని ప్రకారంగా మనము మన జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ పోవాలా కాబట్టి మలాఖీ అన్నప్పుడు పోయేవారం చూసినాము జేమ్స్ ప్రకారం మలాఖీ అంటే ఎన్నో రకరకాల అర్ధాలు ఉన్నాయన్న విషయాన్ని మనం ధ్యానించినాం తర్వాత తెలుగు బైబుల్లో మరియు ఇంగ్లీష్ బైబుల్లో ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసినాం మొదటి అధ్యాయము మొదటి వచనంలో ద బర్డన్ ఆఫ్ ద లాడ్ అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంటే తెలుగు బైబుల్లో ఇస్రాయల్ గూర్చి మలాఖీ ద్వారా పలుకబడిన య వాక్కు అనుంది కాబట్టి భారంతో కూడిన వాక్కు అన్న పదం లేదు అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో మటుకు భారంతో కూడింది అనుంది పోయినవరం చూసినాం ఒకసారి చూడండి ఎర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై వచనం ఎరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని నాలు నాలుకలను ఆడించుకొనిచూ దేవోక్తులను ప్రకటించే ప్రవక్తలకు నేను విరోధిని ఇది యహో వాకు మాయా వాటిని చెప్పుచూ అబద్దముల చేతను మాయా ప్రగల్భంల చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధిని అయ్యున్నాను ఇది యహో వాకు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జలకు ఏమాత్రము ప్రయోజనకారులు కారు సేవకులు గురించి చెప్పబడిన వాక్యం ఇది ఇదే యుహోవ వాక్ మరియు ఈ జనులలో ఒకరు ప్రవక్తయే గాని యాజకుడే గాని ఇహోవ భారము ఏమీ అని నిన్ను అడుగునప్పుడు నువ్వు వారితో ఇట్లను మీరే ఆయనకు భారము కాబట్టి భారము అంటే ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్లో చూసిన ప్రకారంగా అందుకే మనం ఇంగ్లీష్ బైబుల్లో చూసినప్పుడు ఆ భారం అనే పదం తగులుతుంది తెలుగు బైబుల్లో అది లేనప్పుడు అలా చదివేసి వెళ్ళిపోతా ఉంటాం అందులో అక్కడ పదం లేదు తెలుగు బైబుల్లో భారం అని ఆయన వాక్యము భారంతో గూడలేదన్నప్పుడు ఆయన భారం సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇప్పుడు మనం ఎల్మియా గ్రంథంలో చూసిన ప్రకారంగా ఏంది భారం అంటే నశించిపోతున్న వారే భారం రక్షణని తృణీకరించిన వారే ఆయనకి భారంగా ఉన్నారు కాబట్టి ప్రవచనము ఆయన భారానికి సంబంధించింది ప్రభు భారం ఏంది ద బర్ డే ఆఫ్ ద లాడ్ అని మనం కొన్ని కొంతకాలం కింద రెండు సంవత్సరాల క్రితం చూసిన వాక్యం ఉంటుంది మీకు ఇంటర్నెట్ లో అది యహోమో భారము దేనికి సంబంధించింది అన్నప్పుడు ఆయన భారము రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే నీ సొంతంగా ప్రయాసపడి మోస్తున్న భారము ఇప్పుడు వీళ్ళు మోస్తున్న భారం ఈ సేవకులు చేసిన భారం ఏంది వాళ్ళు ప్రగల్భాలు బదులుతున్నారంట వాళ్ళ స్వేచ్ఛగా నాలుగ నాడిస్తారట అబద్దాలు ప్రవర్తిస్తున్న వాళ్ళ ఇష్టం వచ్చినట్లు సేవ ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేసుకుంటున్నారని ఉంది ఇక్కడ మనం చూసినాం ఎన్నో విధాలుగా వాళ్ళ సేవ విధానాలు ఏ రీతిగునేప్పుడు మాయా స్వప్నంలో చూసి ప్రకటించడం అబద్ధంలను మాయా ప్రగల్భంలను నేను వారికి వినోధిని కాబట్టి వారికి వినోదంగా ఉంటానన్నాడు నేను వారిని పంపలేదు వారికి ఆగి వారు ఈ జనులకు ఏ మాత్రము కారు సేవ చీతంలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రభు భారం దేనికంటే ప్రజలకు మనము ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలంటే మనం యూస్ఫుల్ గా మనము యూస్ఫుల్ గా ప్రజలకి మన ప్రభు ఏ రీతిగా అయితే యూస్ఫుల్ గా ఉండడో మన కొరకు మన కొరకు ఈ తన ప్రాణానికి ప్రయదనంగా పెట్టింది మనకు ఎంతో ప్రయోజనకరం కారణానికి మనకు రక్షణ అనుభవం కలిగించడానికి మనకు స్వస్థత కలిగించడానికి మనకు ఆదరణ కలిగించడానికి నిరీక్షణ కలిగించడానికి నిరీక్షణ అంటే ఇంకా నాకు ఇంకా భయం లేదు గ్యారంటీ నిరీక్షణ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పరలోకంలో ఉంటాను ఆయనతో పాటు ఒక రోజు నిత్యమో ఆయనతో పాటు నేను నివసిస్తాను అన్న నిరీక్షణ అది ఆయన తిరిగి వస్తాడు ఇంకా అనుమానమే లేదు అందులో అన్న విషయాన్ని అటువంటి ఆలోచన కలిగినది కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళ సొంత భారాన్ని మోస్తున్నారు అది ప్రభుకి భారంగా ఉన్నది వాళ్ళు చెప్పే అబద్ద దర్శనాలు అబద్ద ప్రవచనాలు ప్రభుకి భారంగా ఉన్నాయి ఎందుకంటే నశించిపోతున్న వారికి ఆ అబద్దాలు చెప్తే వాడు వాటిని స్వీకరించి మూసపో ఇంకా మోసపోతున్నారని వాక్యం మోసపోయేవాడు ఇంకా మోసపోతారన్న విషయాన్ని ప్రభు మనం చూపించింది ఎన్నిసార్లు మోసపోయేవాడిని ఇంకా మోసపోని అనిపోయింది ప్రాణగంధంలో ఎందుకు అంటే వాడు వినడు తీర్మానించుకున్నాడు మోసం తట్టు వాడు సత్యాన్ని అసహించుకుంటుంటాడు చూపించినా అసహించుకుంటాడు సమర్థించుకుంటా మనం చెప్పినా కూడా ఇది చేయద్దు అది చేయొద్దు మీరంతా నిషేధిస్తున్నారు మీరంతా అబ్జెక్షన్స్ చేస్తున్నారు మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు మా స్వాతంత్రాన్ని మీరు అడ్గిస్తున్నారు అని తృణీకరిస్తారు మన సేవ జీవితాన్ని మన వాక్యాన్ని హెచ్చరికలని కాబట్టి వారు ప్రభుకి భారంగా ఉన్నారు కాబట్టి ఆయన వాక్యము ఎటువంటి భారంతో కూడిందంటే మీరంతా నశించిపోతున్నారు ఎట్లా మిమ్మల్ని నేను రక్షణలో నడిపించాలా అనేది ఆయన భారం ఆ భారాన్ని మనం మోస్తున్నాము మనకేమది శ్రమతో అంటే సేవ జీవితాల శ్రమలు అనుభవిస్తాం కానీ అది ఎంతో తేలికైంది ఎందుకు అది నీకు బయలుపరచబడ్డప్పుడు నీ తేలికైంది ఎందుకంటే వాళ్ళ చోర్త ప్రకటించాలా వాళ్ళు నశించిపోతారన్న తపర నీకు ఉంది కాబట్టి నువ్వు అటువంటి భారాన్ని మోస్తున్నావు వాళ్ళ రక్షణ నడిపించాలన్న భారాన్ని మోస్తున్నావు అది సులువై ఎందుకంటే అది ఆయన భారం కాని వీళ్ళు మోస్తుంది యాజకులు వారి భారం అని కలిసి చూస్తున్న నిర్మీయ గ్రంథంలో కాబట్టి యహోవ భారమే ఏమి అని నేను అడుగున గురేము వారితో ఇట్లము నీరే ఆయనకు భారం సేవకులు ఆయనకి భారంగా ఉన్నారు ప్రవక్తలు యాజకులు ఆయనకి భారంగా ఉన్నారు అది బాదకరంగా చూడండి మన సేవా జీవితము ఆయనకి భారంగా ఉండద్దు ఎందుకంటే నాకు తెలుసు నేను ఎన్ని సేవలు అనేది గమనించినాను నువ్వు ఎంత పెద్దవాణివి కావచ్చు ఎంత గొప్పవాణివి కావచ్చు నీ సేవలు ఆయన నువ్వు ఆయనకి భారంగా ఉంటే ఒక దినం నేను తొలగిస్తాడు ఈ లోకంలో ఎందుకంటే నువ్వు అడ్డుగా ఉన్నావు మన సేవ జీవితము ఆయన సత్యంలోనికి నడిపించే జీవితంలాగా ఉండాల ద్వారపాలకుని జీవితం అంటాను ఆయన మందులను నడిపించి జీవితంలాగా ఉండాలి భారంగా ఉంటే ఆయన మార్గాన్ని తరలించవలమని ఇక్కడ ఉంది చూడండి ఒకసారి ముప్పై ఒకటో రాష్ట్రాల స్వేచ్ఛగా నాలుకలు నాడించుకోవచ్చు దేవతలను ప్రకటించు ప్రజలను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే వాకు తర్వాత అవన్నీ చూసినాక ముప్పై రెండవ రాష్ట్రం చోరి చూడండి నా ప్రజలను దారి తొలగించు వారికి అంటే దేవుని బిడలని అంటే గొప్ప జనాన్ని గొప్ప జనాన్ని దారిని తొలగిస్తున్నారు అంటే వాళ్ళు పోయాల్సిన దారి ఏంది యేసు మార్గం యేసు అనే దారిలో నుంచి వారిని తొలగిస్తున్నారంట ఈ సేవకులు కాబట్టి వారే ఆయనకి భారంగా ఉన్నారన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఒకసారి చివరికి చూడండి మీరు వారితో మీరే ఆయనకు భారము మిమ్మల్ని ఎత్తి పారవేతును కాబట్టి దేవుడు వారిని పడేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇదేహో వాకు మరియు ప్రవక్తయే గాని యాచకుడే గాని సమనుడే గాని ారమును అను మాట ఎత్తువాడు ఎవరైనాను వాణిని వాని ఇంటి వారిని నేను దండించేదను చూడండి పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆచారబద్ధంగా జీవించాలా కదా అనుదిన బలు అర్పించాలా స్వేచ్ఛార్పణలు అర్పించాలా పస్క పశువుని అర్పించాలా ఇట్లా రకరకాల ఆచారాలు ఉన్నాయి అవన్నీ ఆచారాలు చేయాలంటే వాళ్ళు దాన్ని భారంగా తీసుకున్నారు మనం కొద్దిసార్లు చేస్తూ ఉంటారు మన కాలంలో కూడా ఎవరు ప్రార్థన చేయమంటే వాడు ఎంతో బారంగా ఫీల్ అవుతా ఉంటాడు బైబుల్ చదువు ఫీల్ అవుతాడు వాక్యం చెప్పమంటే భారంగా ఫీల్ అవుతా ఉంటారు నువ్వు చెప్పు బ్రదర్ నువ్వు చెప్పు బ్రదర్ అంటారు నువ్వు చేయ బ్రదర్ నువ్వు చెప్పు నువ్వు అని తప్పించుకోవడమే అంటే వాళ్ళు ఏదో భారంగా తీసుకుంటున్నారు ఈ రోజులలో కూడా సేవకులం కూడా నేను చెప్పాను ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు బ్రదర్ వాక్యం ఏమి చెప్పాలా అన్ని చెప్పినట్లే అనిపిస్తాయి బ్రదర్ అంటే వాడు ఏదో భారంగా సేవ ఈ రోజు సేవ జీవితంలో ప్రజలు అట్లున్నారు మనం అట్లా ఉండడానికి వీల్లేదు కాబట్టి మనం మోస్తుంది ప్రభు భారం నా భారం కాదు వీళ్ళందరూ ఈ సేవ జీవితంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సొంత బారాలు మోసుకుంటున్నారు అందుకే వాళ్ళ వీపులు విరిగిపోతాయి తర్వాత చూడండి యహోవా భారం అనే మాట మీదట జ్ఞాపకము చేసుకోనవద్దు జీఎం మన దేవుని మాటలను సైన్య అధిపతి అగో దేవుడో మాటలను మీరు అపార్థము చేసి తిరి అంటే అబద్దంగా మార్చుకుంటే కాగా యని మాట వానికి భారం అగును సేవ జీవితంలో ఎవంది వానికి భారమవుతుంది అన్న విషయం చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు దేవుని వాక్యాన్ని అపార్థంగా అర్థం చేసుకున్నారు అంటే వొంకరగా చేసుకున్నారు ఈ నియమాలని ఎందుకు పెట్టింది మన ప్రముఖి నిడవంటివి ఆయన వచ్చే తరకు మీరు వాటిని పాటించాలా లేకపోతే దాని నుంచి తొగిపోతారు మీరు ఆ వాక్యం ప్రకారంగా ఆచారబద్ధంగా జీవించినప్పుడు ఆయన కుట్టినప్పుడు ఆయన్ని పాటిస్తారు ఆయన కుట్టే తరుగు వాడిని పాటించాలి లేకపోతే ఆయన కుట్టకముందు పదిహేను వందల సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆ పాటిం లేకపోతే మీరు ఎప్పటికీ ఆయన గుర్తుపట్టకపోయే ఎందుకు ప్రభు కుటుంబని గుర్తుపట్టలేకపోయారు అంటే గ్రంథం హెచ్చరిస్తుంది ఆయన కుట్టే టైంకి ఎవరు కూడా ఆయన గుర్తించలేకపోయారు ఆయన పుట్టుక సమయంలో మరి ఆ ప్రసాదం పడుతున్నప్పుడు స్థలం ఎవరివలే ఎందుకే గుర్తుపట్టలేకపోయినా మనుషులు అంతగా గుడ్డితనంలో జీవిస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏమి వారి మాటలే వారికి భారం ఎవని మాట వానికే భారం అనుహోవ మీకేమని ప్రతిత్తరము ఇచ్చుచున్నాడనియో యహోవా ఏమి చెప్పచో మీరు ప్రవక్తను అడగగలను గాని యహోవ భారము అనే మాట మీరు మీరు యో మాట ఎత్తగదని నేను మీకు ఆజ్ఞా ఇచ్చిన మీరు యహోవ భారము అను మాట ఎత్తుతూనే ఉన్నారు కాగా నేను మిమ్మును ఎత్తివేచున్నాను చూడండి ఎత్తివేచున్నాను మీకును మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి ఆవివారం నుంచి నాకు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రేల్ పదని ఆయన ఎత్తివేస్తున్నాడు పారవేస్తున్నాడు అని హెచ్చరించిన వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళని విడిచిపెట్టేసాడు దేవుడు విడిచిపెట్టి ప్రజగా లేని వారిని ప్రజగా మార్చుకున్నాడు అన్నిలోని ఆయన ప్రజల్లాగా తయారేసుకున్నాడు ఇస్రేల్ పదని ఆయన ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళని ధృవీకరించడం వలన ఎన్ని హెచ్చరికలను కూడా వాళ్ళు నిర్లక్ష్యం పెట్టినప్పుడు ఆయన నేను మీదట మిమ్మల్ని స్వీకరించాలి నేను ఎన్నటిని మిమ్మల్ని ఇంకా దాటిపోను అన్నాడు ఎప్పుడు చూసినాం మనం అది హబకు గ్రంథంలో చూసినాం ఆవాస గ్రంథంలో నేను మిమ్మల్ని ఎన్నటికి దాటిపోను అంటే ఇంకా ఎప్పటికి నేను మీది రాను శరీరంగా ఉన్న ఇసల్ఫాన్ని హెచ్చరించి ఇక మీద నేను ఎన్నటికి మిమ్మల్ని దాటిపోను అంటే ఇంకా మీ దగ్గరికి నేను గానే రాను అయిపోయింది ఆ సైకిల్ అయిపోయింది మిమ్మల్ని చాలా కాలం ఓర్చిన మీ యొక్క అతిక్రమంలను మీ యొక్క తిరుగుబాటు తనం ను నేను ఎన్నో సంవత్సరాలు ఓర్చుకున్నా ఎంతమంది పంపిస్తున్నా మీరు తృణీకరిస్తున్న వాక్యాన్ని కాబట్టి ఇక మీద నేను మీ దగ్గరికి రాను మిమ్మల్ని ఐ విల్ నెవర్ పాస్ యూ బై ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఎన్నటికి మిమ్మల్ని మిమ్మల్ని దాటిపోను అంటే మీ దగ్గర ఇంకా రానే రాను మీ దగ్గరికి నేను ఎత్తిపాస రాను ఎందుకంటే నేను ఇంకొక వేరే స్థాయిలోకి వెళ్ళిపోతున్నాను అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది అదే వాక్యం ఇక్కడ కూడా వీళ్ళు పాత నిబరణ కాలకు దేవుని భారంగా తీసుకున్నారు అంటే దాని భరించలేని భారంగా తీసుకున్నారు అంటే ఆసక్తితో ప్రీతికరంగా వాటిని భరించలే వాళ్ళు వాటిని భారంగా తీసుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని నేను మీకు పెట్టిన శాసనములు మీకు పెట్టిన ఆజ్ఞలోని మీరు తీసుకున్నారు ఆసక్తితో ఆచరించలేకపోయినారే ఇందుకు నేను వాటిని మీకు అనుగ్రహించడం కూడా మీరు అన్న వేదనతో ఈ విషయాలు మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఇచ్చిన ఈ పఠనము నా సన్నిధి నుండి కాబట్టి ఈ రోజు అది సదమాను ఐగుప్తని ఉపన్ రీతిగా చెప్పబడింది ఆ పట్టణం ఈరోజు ప్రకృతి ఆ యొక్క ఎరుసలేం పట్టణాన్ని అని మనం చూస్తాం ప్రారంంధంలో వాక్యం చేసిన చాన్సార్ దాని ప్రభు త్రీనీకరించేషాడు విడిచిపెట్టేసాడు ఎందుకంటే అది ఎన్ని సార్లును లెమనని పట్టణం లాగా కాబట్టి ఎవడను మరో నిత్య అపవాదమును నిత్య అవమానమును రెండవ నిత్యాపవాదం ను నిత్య అవమానం ను మీదికి రప్పించుచున్నాను ఎప్పటికి మరోబడిని అంట ఈ విషయాల మీద జాగ్రత్తగా ధ్యానించండి శారీరకంగా ఉన్న ఇసల్ఫా గురించి చెప్తున్నాడు నిర్మియా ఎప్పటికి నిత్య అపవాదము వారికి వారి మీద ఉంటదన్నాడు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్తిని విపరించారు కాబట్టి దేవుని వాకించారు కాబట్టి కాబట్టి ఈ విషయం మనల్ని ఏ రీతిగా హెచ్చరిస్తుంది ఒకసారి పన్నెండవ అధ్యాయముక్యం తర్వాత పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి పదహారు వర్షాలు కొన్ని జన్ నాకు ప్రత్యక్షమై ఇలాగే సెలవుచ్చింది నరపుత్రుడా తిరుగుబాటు చెయ్యు వారి మధ్య నువ్వు నివసిస్తున్నావు వారు ద్రోహిణి చూచి కనులు కలిగియురకాయలున్నారు విన చెవులు కలియు వినకై ఉన్నారు నరపుత్రడా దేశాంతరము పోమగ్రిని మూట కట్టుకుని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలంలో విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలంకు వారు తిరుగుబాటు చేయవారు అయినను దీని చూచి విచారించుకోగడేమో దేశాంతరం పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూస్తుండగా నీ సామాగ్రిని పగటి ఎందు బయటికి తీసుకుని వచ్చి వారు చూస్తుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోలే బయలుదేరగలను సరే ఇక్కడ ఏం హెచ్చరిస్తుందంటే ప్రవక్త దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా పగటి ఉదయం నుంచి సిద్ధపడుతూ సాయంత్రంకి చీకటి పడే టైంకి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా అనేది ఒక రీతిలో చూపిస్తున్నాడు నేను మిమ్మల్ని శాశ్వతంగా విడిచిపెడుతున్నా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ప్రవక్త దారా ప్రవక్త దారా దాన్ని అమలు పరుస్తుండలేక ప్రవక్తని చూపిస్తుండే నువ్వు ఏ రీతి అయితే ఇళ్ల ఈ దేశం నుంచి వాళ్ళని విడిచిపెట్టి నేను అరీతిగా దేశాన్ని విడిచిపెడుతున్నా అని వాళ్ళకి లెసన్ నేర్పడానికి వరకు అట్లా చేయమంటున్నాడు తర్వాత చూడండి వారు చూచిండగా గోడకు కన్నము వేసి మీ సామాగ్రి తీసుకుని దాని ద్వారా బయలుదేరము వారు చూచిండగా వ్యాతిలో రాత్రి మూట బుజ్జం మీద పెట్టుకుని బండా అంతేనా మీ ముఖను కప్పుకొని దానిని దానిని కొనిపము నేను ఇస్ నిన్ను సూచనగా నిర్ణయించు ఆయన నా కాగట్లు నేను చేసి తిని నేను దేశ వారిని అయినట్టు పగటి నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమ నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం పెట్టుకుంటుని ఉదయం యోహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగే సెలవిచ్చింది ఏమని తిరుగుబాటు చేయ విసర్గ అడుగురు గానుక నీవు వారిపై తనము ప్రమో యోహోగా సెలవిస్తుందేమనగా ఈ దేవ్యక్తి భాము ఎరుసలేం లో ప్రధానికి దానిలో ఉన్న ఇస్రాయల్ అందరికి చెందిను కాబట్టి నాకు ఇలాగూ వారికి చెప్పుము వారికి మాట చెప్పిము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలిగిము వారు చలవానికి పోయి దేశాంతర నివాసులందరూ మరియు వారిలో ప్రధనుడము వాడు రాత్రి అంటే సామాన్యుల భుజల మీద తానే వేసుకుని పోటకై తన సామాగ్రిని బయటకి తెచ్చుకునివలను గోరకు కలము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవను అతన్ని పట్టుకు వల ఎగ్గి వాని చికించుకొని కల్దీల దేశమైన బబులులకు వారిని తెప్పించను అయితే ఆ స్థలం చూడకే అతను అక్కడ చచ్చును మరియు వారికి సహా సహాయలై వచ్చిన వారి అందరినీ అతని దండెత్తుల చదరగొట్టి కత్తిదేసి వారిని తని వారిని అన్ని చదరబట్టి ఆయా దేశంలో వారిని గొలగొట్టిన తర్వాత నేనే యహోవన వారు తెలుసుకుందరు అయితే నేను యహోవాన విన్నానని అన్యజనులు తాము చేరిన అన్ తమ హేయ కృత్యం అన్నిటినీ వారు వివరించి తెలియజేపెట్టం చేత కూలకుండు క్షామము వలన చావకుండము తెగులు తగ్గకుండము నేను వారిలో కొందరివి తప్పించేదన్ను కాబట్టి చిటికి పాత నిబంధన కాలంకి వచ్చేటప్పటికి ఇసల్ఫలిని ఎట్లా ఆయన శాశ్వతంగా విడిచిపెడతాడు ఈరోజు ప్రపంచమంతటా సేవ జీవితంలో సేవకులు ఏమంటారంటే వాళ్ళని ఎట్లా విడిచిపెడతారు సార్ వాళ్ళు పరిశుద్ధ చేయడం అంటే అసలు పరిశుద్ధ జనాంగము నువ్వని నీకు ఇంత గుర్తులేని స్థితిలో ఉన్న నువ్వు ఎందుకంటే పేతుర రాష్ట్ర పాత్ర చూస్తాం పరిశుద్ధ జనంగా మనల్ని మార్చుకుండా మన ప్రభు తన మరణ భూస్థాపన పునదాన ఆరోడం వలన మనల్ని పరిశుద్ధ జనాంగా తయారేసుకుంటూ దేవుని సొత్తుగా దేవుని ఇష్టాలుగా మార్చుకుంటే మనం కాదు వాళ్ళంటున్నాడు కాబట్టి నీ జ్యేష్ఠ హక్కు నీకు ప్రధమ ఫలంలాగా ఉండి నేను జ్యేష్ఠ అంటే ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠ హక్కు ప్రథమ ఫలం అంటే పెదవాడనట్టు ఇంటికి పెదవాడనట్టు నీకు జ్యేష్ఠత్వ హక్కులు ఇస్తే నువ్వు దాన్ని తృణీకరించి ఏషావుగా మారుతున్నావు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది అక్కడ విశాల్ పేలందరూ అట్లా తయారైనారు చివరికి ఇష్టపడికి అన్న విషయాన్ని ఎందుకంటే ఆది మొదలుకొని ప్రకటన వరకు ఈ ఇద్దరు అందడం గురించి మనం చూస్తాం ఏషావు మరియు యాకోబు ఏషావు యాకోబుల గురించి చూస్తాం చూస్తాం కదా ఏషావు గురించి దీర్ఘంగా ఉంటుంది ఉపాధ్యాయుల మనాకీ గ్రంథంలో కూడా ముఖ్యంగా ఏషా గురించి హెచ్చరిస్తూ ఉంటాడు ఎందుకంటే ఏషావు సంతతిని ఏదో సంతతి అంటారు యాకబ్బు సంతతిని ఇస్రాయల్ సంతతి అంటారు లేక ఏరోబాము తర్వాత ఇస్రాయల్ దేశము యూరా దేశంగా రెండు దేశాలుగా విభజింపబడ్డట్టు మనం చూస్తాం చరిత్రలో కానీ యుగ సమాప్తికి వచ్చే పడికి సంతతి ఎన్నటికీ కనిపించకుండా పోతుంది కానీ అది ఆత్మీయంగా మారుతుందన్న విషయాన్ని ప్రభువానికి హెచ్చరించింది ఇప్పుడున్నది ఏషావు సంతతి ప్రపంచం అది ఏ రీతిగా ఉందన్న విషయాలు ఎన్నిసార్లు మనతో మాట్లాడి ప్రభు శరీరీకంగా జీవించే వాళ్ళందరూ ఏషావు సంతతి రక్త మాంసాలతో కూడిన వాళ్ళంతా ఏషావు సంతతి వాళ్ళు ఈ లోక ఆతీతంగా జీవించే వాళ్ళు లోకాన్ని ప్రేమించే వాళ్ళంతా ఏషావు సంతతి ఈ లోక ఆచారాలు పాటిస్తూ లోకంలో ఆడంబరంగా జీవించాలా ఉన్నత స్థలంలోని సంపాదించుకోవాలా అత్యధికమైన స్థలాలు సంపాదించుకోవాలా ఉన్నతమైన పదవులు సంపాదించుకోవాలా అనేది ఏషావ్ గుణగణం అని ప్రభు మనకి ఎన్నిసార్లు హెచ్చరించింది కానీ ఏషావు ఎన్నటికి ఆయన రాజ్యంలో అడుగు పెట్టలేడు అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తా అంటాడు మనకి ఎన్నిసార్లు కాబట్టి అందుకే యాకోబుని ఆయన ఎన్నుకున్నాడు యాకోబు స్పెషాలిటీ ఏముంది యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు విడిచి పస్తాత పడి కాబట్టి తన పాపలు క్షమించమని పెలుగులాండు దూతతో కాబట్టి నన్ను ఆశరిస్తే నేను పోనీ నిన్ను ఆశ్రయించాలంటే నువ్వు పాపాలు ఒప్పుకోవాలి నీ పాపాల క్షమించబడాలి అబ్బాయి నేను అని హెచ్చరించు దూత కాబట్టి అటువంటి జీవితంలో ఉన్నాడు కాబట్టి నేను చూడండి నీ గొప్పతనాన్ని బట్టి నీ పుట్టుకని బట్టి నీ కులాన్ని బట్టి నీ గోత్రాన్ని బట్టి ఎప్పుడు ఏర్పరచుకోడు దేవుడు కేవలము నీ ప్రాణాన్ని నీ నీ జీవితాన్ని నీ కొరకైనా చలిపోయిండు నీ పాపమ్మకి క్షమించవాడు అని ఒక్కడే స్వీకరిస్తేనే గానీ అని నేను ఏర్పరచుకోడు ఎప్పుడు ఏర్పరచుకుంటాం చూడండి ఇప్పుడు మీరు కూరగాయలు గొడవనికి పోయినప్పుడు ఏం ఏర్పరచుకుంటారు మంచి కూడా వాటిని ఏర్పరచుకుంటారు చెడ్డవాడిని ఏర్పరచుకుంటారు ఎవరన్నా ఎవరు తీసుకోడు అదే విధానం నువ్వు మంచివాణ్ణి అయినప్పుడే అంటే నీ పాపమ్మకి క్షమించబడ్డప్పుడే నువ్వు ఏర్పరచబడ్డవాడు ఆ విషయం అర్థం చేసుకోవాలి ఆటోమేటిక్ గా ఎవరిని ఏర్పరచుకోడు దేవుడు పాత నిబంధన కాలంలో కూడా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే సంసోను బొట్టింగ్ కానీ సంసోను తన పిలుపుని తృణీకరించుకున్నాడు కాబట్టి సంసోను కూడా ఒక రీతిగా ఏషావు గుణగణ గలవాడు ఎందుకంటే శరీరానుసారంగా జీవించిన చివరి వరకు ఆయన గొప్ప జనానికి సాదృశ్యం మనం చూస్తాం సంసోనికి ఎంత శక్తి ఉన్నా గానీ నిర్లక్ష్యం చేసేడు ఆయన దేవుని కొరకు ఎక్కడ వాడినట్టు మనకు కన్పేదు ఆయన అభిషేకాని పాత నిబంధన కాలంలో గాని కృత నిబంధన కాలంలో గాని సంసోనుకున్నంత అభిషేకం ఎవరికి కనిపించదు అంత స్పెషల్ అభిషేకం ఆయన మీద తరగా ఏలియా కాలంలో మనం చూస్తాం అభిషేకం ఆత్మీయంగా తయారు అనేది కానీ ఏ గురించి ముఖ్యంగా ఈ యొక్క మరాఖీ గ్రంథం ఆరంభంలోనే చూస్తాం ఇప్పుడు త్వరగా డీటెయిల్ గా మనం చూడబోతున్నాం కానీ ముఖ్యంగా ఏ గురించి ఎందుకో స్పెషల్ గా మరోసారి జ్ఞాపకం చేస్తుండడు కొంత బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం దాని చరిత్రాత్మకంగా చూడవలసిన విషయం ఎందుకంటే ఇస్రాన్ ప్రజలు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ యాకోబు గోత్రానికి సంబంధించి అలా ఉండి ఏషావుగా అంతే తేడా ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ జీవితాన్ని అవలంబించుకొని ఆత్మని విడిచిపెట్టి ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి శరీరానుసారంగా జీవిస్తావో నువ్వు యాకోబు జీవితం నుంచి ఏషావు జీవితానికి మారిపోవడం రివర్స్ కావడం అంటే ఇంగ్లీష్ లో రోల్ రివర్సల్ అంటారు రోల్ రివర్సల్ అంటే ఉదాహరణకి పాత నిబంధన కాలంలో ప్రభు ఇస ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళని త్రువీకరించడం వలన అనిలో ఏర్పరచుకున్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో వాళ్ళని పరిశుద్ధ జనంగా ఏర్పరచుకుంటే వాళ్ళు ఆ పరిశుద్ధతను తృణీకరించు కాబట్టి యాకోబు నుంచి ఏషావుగా మారిపోయినరు మనము ఏషావుగా ఉన్న మనం యాకోబుగా మారినం ఆయన స్వీకరించడం అదే గలచల రాష్ట్ర పత్రిక జ్ఞాపకం చేసి పౌలు శాగా జీవించే అన్నిలో ఆయన్ని స్వీకరించాలని ఇందాక చూసినాం మనం ఏచల్ ఆ రీతిగా శారీరకంగా ఉన్న మనము ఆత్మీయంగా మారినాం అంటే ఏషావు గుణగణాలు కలిగిన వాళ్ళము యాకోబుగా మారినాం ఇసైల్ పైలు యాకోబు గుణగణాలు కలిగి ఏషావుగా మారినారు రివర్స్ అంట ప్రవచనాలలో ఈ విషయాలు గమనిస్తూ ఉంటాం మనం ప్రవచనం ధ్యాని రివర్స్ అయిపోతా ఉంటాయి అన్ని రోల్స్ అయితే యుగ సమాప్తి వచ్చినప్పటికీ గొప్ప జనము మరియు రెండు గుంపులు అంటే మూడు గుంపులు కదా అవి సర్పండి తేళ్లు మారిపోతాయి సర్పము తేలు సంపూర్ణంగా ఏషావు గుంపుగా మారిపోతే గొప్ప జనము సగం ఇటు సగం అప్ ఉంటాయి కాబట్టి నువ్వు ఇటనే ఉండు అట అని హెచ్చరిస్తాడు దేవుడు కాబట్టి నువ్వు అటు ఉంటే వాళ్ళ తప్ప నశించిపోతావు నువ్వు ఇటు ఉండాలా అంటే సర్పం తేలిని విడిచిపెట్టి లక్ష నలభై నాలుగు అది రివర్స్ కావడం రోల్ కాబట్టి పాత నిబంధకాలం మొదలుకొని ప్రణంబంధం వరకు చివరి వరకు అదే చూస్తాం మనం రోల్స్ రివర్స్ అయిపోతా ఉంటాయి అందుకే మొదటివాడు కడపటి వాడే కలపటివాడు అదే రివర్స్ అంటం రోల్ రివర్స్ అంటం ప్రవే చెప్పింది మన నేను కొత్తగా మీకు చెప్తుంది కాదు ఎవరు సేవకులు స్పెషల్ గా కొత్తగా చెప్పింది కాదు ఇది రోల్స్ రివర్స్ అయితాయి అంటే మొదటివాడు కలపటివాడు అనుకోతాడు కలపటివాడు మొదటి వాడు అవుతాడు అంటే ఏషావు యాకోబు అవుతాడు యాకోబు ఏషావు అవుతాడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి గొప్ప జనము ఏషావు కాకుండా ఉండాలా అన్న ప్రయాసమే ఈ సేవ జీవితం నీది నాది వాళ్ళు సంపూర్ణంగా ఏషావుగా మారకుండా ఉండాలంటే నీ ప్రయాసం నువ్వు ఆయన భారాన్ని మోసుకోవాలా సర్పం తేలి ఎట్లా భారంగా ఉన్నా అందుకే మోసి ఎత్తి పడేస్తాడు కాబట్టి ఆ భారాన్ని ఆయన భరించలేడు కాబట్టి మనకు కూడా సంబంధం లేనేలేదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే గొప్ప జనాన్ని ఎత్తి పడేయకముందు వాళ్ళని ఆయన చెంతగా నడిపించాలా అది మనం కలిగిన భారం కాబట్టి మన ప్రభు భారం ఏంది సర్పం ఎత్తి పడేస్తాడు శాశ్వతంగా ఎన్నిటికీ జ్ఞాపకానికి రానియకుండా వాళ్ళని ఎత్తి పడేస్తాడు కానీ గొప్ప జనమే ఆయన యొక్క భారం వాళ్ళని ఎత్తి పడేయకముందు వాళ్ళని మనం ఆయన చింతగా నడిపించుకోవాలి అదే మలాకి గ్రంథం చివరి వార్నింగ్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మలాహీ గ్రంథంలో చెప్పబడ్డ వ్యాఖ్యలు ఎక్కడ నెరవేర్నాయి ఇంకా నెరవేర్నలేదు కాబట్టి ఎవరి గురించి చెప్పబడ్డాయి ఏషావు అంటే ఇప్పుడు ఇస్ఎల్ పేలు ఏషావుగా మారినారు దీన్ని పబ్లిక్ చెప్తే మిమ్మల్ని కొడతారు ఎందుకంటే ఈ రోజు సంఘంలో ప్రతి సంఘంలో ఇస్సల్ పేలని పరిశుధ జనంగా పరిగణిస్తారు అసలు ఏసుపులోని సొంతంగా స్వీకరించిన వాళ్లే పరిశుధ జనగమని ఎవరు ఒప్పుకోడు పాస్టర్లకు కూడా అర్థం కాదు ఈ విషయం పౌరులకు అర్థమయ్యి రెండు వేల సంవత్సరాల కింద రోళ్ల రాష్ట పత్రిక రెండవ అధ్యయంలో గలతీల రాష్ట్ర పత్రిక లో రోళ్ల రాష్ట్ర పత్రిక పదకొండో మూడవ అధ్యాయంలో మనం చూస్తాం ఇవన్నీ విషయాలు అంత తేటగా చెప్పిండు అంతరంగమందు యూధంగా మార్చబడ్డవాడే నిజమైన యూదుడు అంటే అబద్దమైన యూదుడు అసలైన యూదుడు అసలు కాని యూదుడు శారీరకంగా యూద దేశంలో పుట్టినంత మాత్ర యూదు ఇస్రాయల్ సంబంధ ఇస్రాయల్ సంబంధులు కారణడు పదకొండవ అధ్యాయంలో కాబట్టి ఆయన దృష్టిలో ఈ రూల్స్ ఎట్లా మారిపోతాయి అన్న విషయాన్ని మలాహి గ్రంథంకి వస్తే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి మలాహి గ్రంథంలోని క్లుప్తంగా మనస్ మీకు ఉపద్ఘాత చెప్తాను మొదటి అంశము మొదటి మొదటి అధ్యాయము రెండు మూడు వసలు చూస్తాం మొదటి అంశం మొదటి అంశము మొదటి అధ్యాయము రెండు మూడు వర్షాలలో చూస్తాం అది ఏంటంటే మన ప్రభువు నీతివంతుడు యహోవా అంటే ప్రభువు అనే అర్థం అది హెబ్రి భాషలో యహోవా అంటే మన మన వాడుక భాషలకు వచ్చినప్పుడు యోహోవా అంటే ప్రభువు అని అర్థం కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా బైబుల్లో ప్రభు ఎవరిని పిలుస్తారు ఎవరిని ప్రభుత్వం సంబంధిస్తాం ప్రభు అని ఎవరు సంబదిస్తాం ఈ స్టోర్ కాబట్టి యహోవనే ఏసి ప్రభువు యోహో ప్రభువు ఏసే ప్రభువు కాబట్టి యహోవనే యేసు అని ఆరంభించుకోవాలి మనం ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే కాబట్టి ఆయన నీతి మంతుడు ఆయన ప్రేమ గలవాడు అన్న విషన్ని ఈ యొక్క మొదటి మూడు వర్షాలలో చెప్పబడింది తర్వాత రెండవ విషయము మొదటి అధ్యాయము ఆరు నుంచి పద్నాలుగు వర్షాలు రెండవ అంశము మొదటి వచనము ఆరు నుంచి పద్నాలుగు వర్షాలలో ఏముందంటే యాజకులు మరియు గొప్ప దేవుని ఏరికగా మోసగించిండ్రు యాజకులు మరియు ప్రజలు అంటే గొప్ప జనమే ప్రజలు అంటే గొప్ప జనమే యాజకులు అంటే నేను స్పెషల్ గా వాళ్ళ పేర్లు పెట్టా అవసరం లేదు మీకు తెలుసు కాబట్టి రెండవ అంశంలో యాజకులు మరియు గొప్ప జనము మన ప్రభువుని ఏ విధిగా మోసగించిండ్రు అన్న విషయం అక్కడ చెప్పబడింది రెండవ అంశం అంటే దేవుణ్ణి ఎట్లా మోసగిస్తాం మనం అనేది తెలియదా నువ్వు మోసగిస్తాడే తెలియదా తప్పనే తెలిసేది ఆయనకి ఏమి మనుగు చేయబడలేదు నీ హృదయం ఎంతో తేటగా కనిపిస్తా ఉంది ఇది కూడా మరుగు చేయబడదు ఎందుకంటే ఆయన మనిషి కాదు కళ్ళు మూసుకొని నిద్రపోడానికి కునుకడానికి ఆయన కునుకడు నిద్రపోడనుంది వాక్యం ఈసేవుడు కునుకడు నిద్రపోడు ఎందుకంటే ఆయన మనిషి కాదు ఆయనకు నిద్ర అవసరం లేదండి ఆయన టైర్ కాడు ఆయన అలసిపోడు శరీరంలో మనం ఉన్నాం కాబట్టి మనం గాని ఆయన దివారాత్రంలో కాచి కాపాడేవాడు దివరాత్రు గమనిస్తూనే ఉన్నాడు నీ హృదయ పరిస్థితిని నీ జీవనం నీ నడవని విధానాన్ని ఆయన ప్రతి క్షణం గమనిస్తా అంటాడు మరుగు చే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా నువ్వు ప్రభుకి సన్నిహితంగా జీవించాలంటే నువ్వు చాలా పరిశుద్ధంగా జీవించాలా ఇహలోకపు నుంచి మీరు దూరంగా పారిపోవాలా ఈ లోకపు ఎటువంటి అపవిత్రత నువ్వు ఉన్నా ఆయన నీతో పాటు ఎందుకంటే ఆయన నేను నీ హృదయంలో నీ హృదయం అనే స్థలంలో కలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన ఆయన ఆయనతో నువ్వు నిత్యము కలుసుకొని జీవించాలా ఆయన సాహసం ఉండాలంటే ఫస్ట్ కండిషన్ పరిశుద్ధమైన జీవితం ఎట్టి పరిస్థితిలో నువ్వు కాంప్రమైజ్ కావద్దు ఈ లోకంలో దేంతో మరి విశేషంగా సంబంధాలలో మనుషులను ఆశ్రయించకట్టే యహో ఆశ్రయిస్తే అక్కడ నుంచి స్టార్ట్ అపవిత్రత ఎప్పుడైతే మనుషులను ఆశ్రయిస్తావో ఆ నుంచి అపవిత్రత మనుషులకి ప్రాధాన్యత ఇవ్వడంలో అపవిత్రత స్టార్ట్ అవుతుంది మన ప్రభుకి రావాల్సిన మహిమ నువ్వు ఇచ్చినా అక్కడి నుంచి స్టార్ట్ అపవిత్రత దాని తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నువ్వు దిగజారిపోతా ఉంటావు నీ యొక్క జీవితంలో నువ్వు దానికి సంపూర్ణంగా అపవిత్రంగా అయితే చెడు అలవాట్లు వచ్చేస్తాయి ఇంకా శరీరంగా నువ్వు ఎంతో పాపంలో పరిపక్వం చెందుతావు అప్పుడు మరణం నీ శరణం అంతా కృషించిపోతాది అందుకే ఆయన ఇచ్చిన ఈ శరణాన్ని నువ్వు చెడగొట్టుకోవద్దు ఎందుకంటే ఇది దేవుని ఆలయం అని కొనతుల రాష్ట్రపతిగా మనం చూస్తాం దీన్ని నువ్వు పాడు చేస్తే ఖచ్చితంగా పాడు చేస్తాడని లేదా ఆయన తప్పగా పాడు చేస్తారు కాబట్టి మనం పాడు చేయద్దు నీ హృదయాన్ని నీ జీవితాన్ని చాలా పరిశుద్ధంగా పెట్టుకోవాలా ఎందుకంటే ఆయన ఎక్కడ కలవాడు బిల్డింగ్స్లో కలవాడు ఎవరుతో కేవలం నీ హృదయంలోనే నీ తన పాటు కలుస్తాడు నీ హృదయం అనే సింహాసనం కూర్చొని నీకు మార్గాన్ని చూపించుకుంటా నడిపిస్తూ ఆయన స్పెషల్ గా దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఒకటే అదేంటంటే ఏసుక్రీస్తు అనే నామం ఏసుక్రీస్తు నామం ద్వారా తప్ప వేరే మార్గమే లేదు ఆయనకు ఆరాధన పోయాడు అందుకే నీ ఆరాధన అంతా ఏసుక్రీస్తు నామనే ఆయన నామంలో నువ్వు ఆరాధన చేస్తేనే గానీ ఆయనకు పోదు నామను మీరు ఏ తండ్రి అది మీకు అనుగ్రహించలేదు కాబట్టి ఆయన నామం లేకుండా ఏమి చేసినా కాదు నీ ప్రార్థన జీవితం ముఖ్యంగా కాబట్టి ప్రతి క్షణం నీ ప్రార్థన జీవితము కలవరిశలు ఆయన పడిన ప్రయాసాన్ని నువ్వు దర్శనవిధిగా చూసుకోవాలా నీ హృదయంలో చూసుకోవాలా దాన్ని ధ్యానించుకోవాలా అది జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎందుకంటే తండ్రి దేని విషయంలో చెల్లించాడు అంటే ఈ లోకంలో మన ప్రభువు దేని విషయంలో కూడా చెలించాడు నువ్వు ఎంతో ప్రయాస అయ్యో పాపం అని అన్నాడు ఆయన ఆయన గెలుసు ఏది శర్రమే కదా కృషించిపోతే ఉంది నా దగ్గరకు వస్తారు ఆయన ఆలోచిస్తాడు ని అో పాపము బాధను అనుభవిస్తున్నాడే అని ఎందుకంటే ఆయన భరించిన బాధలో అవగించేంత కూడా మనం భరించలేదు కాబట్టి ఆయన చెల్లించింది కేవలము మన తండ్రి యహోవా అంటాం కదా మన తండ్రి తన కుమారుడైన పంపించినప్పుడు ఆయన మరణం ఒకటే నేను చెల్లించింది సృష్టిలో ఇంకా ఏది ఆయన చెల్లించండి స్టెఫెన్ మరణిస్తుంటే చెల్లించి ఏం చెల్లించలేదు ఆహ్వానించి సంతోషంగా ఏం పర్లేదు విడిచిపెట్టు అందుకే పౌలకి విషయం బాగా అర్థమైంది మనకి ఇంతకాలం అర్థం కాలేదు దౌర్భాగ్యమే శరం నాకు విడుదల కల్పించేవాడు ఎవరు అన్నాడు అంటే ఈ శరీరం ఎంత భయంకరమైంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మనకి ఇంకా దీని మీద ప్రీతి దీని మీద ప్రేమ ఉంది ఈ విషయం ఒకటి అర్థం తీసుకోవాలా నీకు శరీరం మీద ప్రీతి ఉండడానికి వెళ్లేదు ఎందుకంటే నీకు ఇంకా ప్రాణమే తీపు శరీరం మీద ప్రీతి ఉందంటే ప్రాణమే తీపు ఈ శరీరంలో ఎందుకు నేను ఉన్నాయన్న విషయం అర్థం తీసుకుంటే చాలు నా పని నేను నా పరువ పందే నేను నా పరువ పందాన్ని ముగించుకోవాలా తుదం ఆయన సరిది నేను చేరాలా ఏంది నీ పరువు పందెం నీకు ఇచ్చింది దేవుడు పరుగుపాద్యం ఉపజనాన్ని ఆయన చెప్పిన తా నడిపించడం కాబట్టి దాని కొరకు నువ్వు శరాన్ని కాపాడుకుంటున్నావు అంతకంటే నువ్వు దీని మీద లేదు నీ కాలంలో నువ్వు ఎంత ఆయన సన్నిధి నడిపించుకుంటావో ఎంత మందికి సత్యాన్ని అది నీ ప్రయాసం నీ ప్రాణం నీ శరణాన్ని విడిచిపెట్టక ముందు అది ముగించుకోవాల కర్తవ్యం నేను గతంలో చాలా సేవ సైకిల్ దొరికినా ఎన్నో కిలోమీటర్ దిగినాం ప్రదర్ అదంతా మెటీరియల్ ఆయన వచ్చే టైం కి ఎవరు నిమగ్నం ఉంటాడో వాడినే నేర్చుకుంటాను కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మలాఠీ గ్రంథంకి వచ్చినప్పుడు ఎందుకంటే రెండవ అంశంలో యాజకులు మనిషి మరియు ప్రజలు మన ప్రభుని మోసగించారు ఎట్లా మోసగిస్తారని నేను త్వరగా మీకు తర్వాత చూపిస్తాను మూడవ అంశం రెండవ అధ్యాయము పది నుంచి పదహారు వర్షాలలో వాళ్ళు వాళ్ళ అర్పణల ద్వారా ప్రభుని మోసగించు అని రాసుకోండి మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది యాజకులు మరియు ప్రజలు గొప్ప ఏ రీతిగా మన ప్రభుని మోసగించారు అంటే వాళ్ళ అర్పణల చేత పనికిరాని అర్పణల చేత అందుకే కయుని విషంగా జ్ఞాపకం చేస్తాడు సారి కయ్యూను ఏమర్పించుడు శ్రేష్ఠ శ్రేష్టమైన వాటిని అర్పించిండ హేబెల్ ఎప్పుడే అర్పించడం హేబుల చూస్తాం పదకొండు అధ్యాయులు శ్రేష్టమైన వాటిని హేబెల్ అర్పించుడు అంటే తన మందలో ఉన్న గొరె పిల్లలో శ్రేష్టమైన దాన్ని అంటే మంచి ఆరోగ్యకరమైంది అన్ని విధాలుగా కరెక్ట్ గా ఉంది కుంటిది కాదు గుడ్డిది కాదు రోగం ఉన్నది అసలే కాదు పర్ఫెక్ట్ ఎటువంటి మచ్చ లేని దాన్ని ఆయన అర్పించండి అది శ్రేష్టమైంది సంపూర్ణంగా ఉన్నదని అర్పించింది కయినట్లు అర్పించలే కూరగాయలు పండ్లు అవి అర్పించండి అవి స్వీకరించండి ప్రభు కాబట్టి అక్కడ ఆరంభమై మాలకి గ్రంథంలో ముగిస్తుంది ఆది కాండంలో ఆరంభమై గ్రంథంలో ముగిస్తుంది ఏంటంటే వాళ్ళు అర్పించిన అర్పణలు మోసకరమైన అర్పణలు మోసే విధించిన న్యాయ విధులు కాండంలో చెప్పబడ్డ అర్పణ విధానాలు అన్ని తారుమారు చేసి పడేసిండ్రు శ్రేష్టమైన వాటిని అర్పించక గుడ్డి గొబ్బుది రోగంతో ఉన్న వాటిని పనికిరాని వాటిని అర్పించిండ్రు వాళ్ళు అంటే ఏదో భారం ఏదో అర్పించాలి కదా అర్పించి ప్రతిరోజు ఒకటి అర్పించాలి కదా శ్రేష్టమైన వాటిని దొరకలేము ఏం చేస్తా దొరికిన వాటిని అర్పించ సమర్థించుకోవడం సౌలరాజు అటనే చేసిండు ఏం చేసింది తెలుసా శ్రేష్టమైన వాటిని అర్పించాల్సింది పోయి జమ చేసుకున్నాడు ఆయన చేసే తప్పది కాబట్టి ఇవన్నీ శరణ్ సంబంధించిన విషయాలు ఇవన్నీ ఏషవు గుణం సౌండ్ గుణగణం ఏంటంటే ఇటువంటి ఇంత పెద్ద పెద్ద గొర్రె పిల్లలని ఎక్కడ చూడలేదే ఇవి దూరం లాగున్నాయి ఇంత ఎత్తు ఉన్నాయి ఆ గొర్రెలు అమలేకులేదు కదా వాటిని నిర్మూలించమని తాగు హెచ్చరించండు సమయలు ద్వారా కదా సమయాల ద్వారా హెచ్చరించండి వాటిని నువ్వు లెక్క అవి ఎంత శ్రేష్ఠమైనవి కాని ఎంత కండకి మంచిగా ఉన్నాయి గాని క్లీన్ చేసి ఎందుకంటే అవి అపవిత్రమైనవి అవి హైబ్రిడ్స్ ఎవరిగా ఈ మోడర్న్ రోజులు చెప్పాలంటే అవన్నీ హైబ్రిడ్స్ ఒక డాక్టర్ ఒక క్రిస్టియన్ డాక్టర్ లెక్చర్ పోయిన వల్ల నేను విన్నా సరే చెప్తే చాలా మంది తృణీకరించారు నేను చెప్పిన వాక్యం నేను ఆ డాక్టర్కి ఏం తెలుసా డాక్టర్ పబ్లిక్ చెప్తున్నాడు ఆ వాక్యం ఆయన ఆయన తెలుసుకున్నాడు ఆయన క్రైస్తవుడు కానీ ఆయన ఏమంటాడంటే సృష్టిలో ఆవు అనేది లేదంట అది హైబ్రిడ్ అంట బర్ ఉంది కానీ ఆవు లేదంటాడు అది కొంతకాలం కింద హైబ్రిడ్ అయిపోయింది హైబ్రిడ్ అయిపోయి కొన్ని మందల సంవత్సరాల నుంచి అది ఉన్నది ఇప్పుడు కానీ అంతకుముందు లేకుండే అది కాబట్టి దాని మాంసమే గానీ దాని పాలే గాని శరీరానికి మంచిది కానీ అని చెప్తున్నాయి అంత ధైర్యం ఎట్లా రావాలి చెప్పడం దాని పాలు మంచిది కావు అవి తాగడం వల్ల శరీరము లో అంతా దెబ్బతింటాయి అవయవాలు అని చెప్తే చాలా డేంజర్ కదా ఉన్నదే ఇప్పుడు మనం కతనాక కాలంలో దాన్ని దేశం దాన్ని ప్రబోధిస్తున్నారు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు మనం దాన్ని కృణీకరిస్తున్నాం ఎందుకంటే తర్వాత ఇంగ్లీష్ వేవ్ చూసి కౌ అనేది కంప్యూటర్ అది ఈ మొబైల్ ఫోన్ లో కవన్ కొడితే ఆ సాఫ్ట్వేర్ లో కౌ అనిపిస్తుంది తర్జుమా చేసినప్పుడు తెచ్చుకున్నారు కదం పదం తెచ్చుకోవచ్చు బైబుల్ ఉంది కదా బైబుల్ లో కవన్ ఉంది అంటే ఆ ఉంది కదా అంటే ఆయన చెప్తున్న ఆ డాక్టర్ చెప్తున్న లెక్చర్ తప్పు కదా అంటున్నారు మనుషుల విధానం అట్లాంటది ఈ మోడర్న్ సైంటిఫిక్ గా ఈ లోకంలో నేర్చుకున్న జ్ఞానం ద్వారా దాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అది ఎందుకు నీ చెప్పబడింది అని నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు సరే దాన్ని తిరగపోతే నీకు ఏమైనా నష్టమా అది రాకపోతే నీకే నష్టమా బరేపాలు దాటితే నీకేమి బరేపాలు దావడం వల్ల నష్టమే లేదు కదా ఆ బరేపాలు కూడా నష్టమే ఎందుకో చెప్తాను చూడండి వాటికి హార్మోనల్ ఇంజక్షన్స్ ఇస్తారు వారానికి ఒకసారి ఇస్తారు ఇంజక్షన్ ఇస్తేనే పాలిస్తాయి ఆ మళ్ళా వన్ వీక్ టూ వీక్స్ కి అది ఎఫెక్ట్ అయిపోతే మళ్ళీ ఇంజక్షన్ ఇస్తారు మళ్ళీ ఇంజక్షన్ ఇస్తే అది పాలిస్తుంది అంటే ఈ హార్మోన్ ఏం చేస్తుంది ఆ బరెలని ఇప్పుడు డెలివరీ బేబీని ప్రసవించడానికి పాలు ఇవ్వగలదు బరే మరి అది ప్రసవించకుండా ఎట్లా ఇస్తుంది కష్టతరం కదా వినడం దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు స్టిమ్యులేట్ చేస్తారు లేక స్టిమ్యులేట్ కాదు సిములేట్ ఇంగ్లీష్ లో పదం సిమ్యులేషన్ అంటే అది ప్రసవించిన అది అనుకుంటది బరే ఆ ఇంజక్షన్ ద్వారా నాకు బేబీ పుట్టింది అనుకుని అది పాలు స్టార్ట్ చేస్తుంది ఆ ఇంజక్షన్ తయారు చేస్తుంది మీరు మనిషి ప్రకృతిని తారమారు లేదా నెమరు వాటిని నెమరు దానిని దేనిలో తినకూడదని లేవియా కాడా చూస్తాం ఈ రోజు దినేది ఏంటి నెమరు తింటాం మనం లేబర్ మనం కృత నిర్బంధ బ్రదర్ అపుస్తకాలంలో పేదరికి వచ్చిన దర్శనంలో అన్ని దినమన్నాడు బ్రదర్ అపుస్తకరంలో పేతుకొచ్చిన దర్శనం తినడానికి సంబంధించింది గానే కాదు ఆ తెల్లదూడదలో ఆ దుప్పటి దిగడము దాంట్లో సమస్త చతుష్పాద జంతులు ఉన్నాయి కాబట్టి దిన మీరు చంపుకొని తినండి అని హెచ్చరించిన దేవుడే చూడు పేతులు తినమన్నాడు మరి పేతులు తిన్నడా తినలేదు పేదరికి అర్థమైంది అది తినడానికి సంబంధించింది కాదు జంతువులకు సంబంధించింది గానే కాదు అనిలకు సంబంధించిన దర్శనము క్రూరులుగా ఉన్న అనిలు కూడా రక్షణకి వస్తారు భక్షించడం అంటే అర్థం అది రక్షణలోనికి తీసుకొని రావడము ఆయన శనిలోకి తీసుకొని రావడము ఆయనకు అర్పించడము అనేది దానికి సంబంధించింది సమస్త చతుస్వాద జంతువులని యుగ సమాప్తిలో ఆయన శనిలోకి తీసుకొని రావడము కాబట్టి కొర్నీలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు అర్థం దర్శనం అంటున్నాడు అంతవరకు అర్థం కాలేదు పేదరుకు దర్శనం కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో చికెన్ చాలా ఫేమస్ బీట్ అన్నిటికంటే ఎక్కడ పోయినా చికెన్ తింటారు అంతా కానీ అది నెమర్ వేస్తుందా కదా అది మింగుతుంది మింగే జీవనాశ్రీ తినద్దు అనేసి ఉంది ఎందుకంటే మింగ మింగినప్పుడు ఏమవుతుంది అది ఆ పాయిజన్ విషపూరితమైన వాటిని మింగుతుంది పురుగు పురుగులని రకరకాల పురుగులు తింటుంది అది కాబట్టి దాని కడుపులో ఆ పాయిజన్ అట్లనే ఉంటది దాని బాడీలో బ్యాక్టీరియా అట్లనే ఉంటది కాబట్టి రకరకాల బర్డ్ ఫ్లూ అని ఇంకా రకరకాల ఫ్లూలన్నీ వస్తున్నాయి రోగాలు నేను ఒక రీచ్ రీసెర్చ్ రిపోర్ట్ ఎందుకంటే రీసెర్చ్ రిపోర్ట్స్ నేను చదువుతా ఇటువంటి విషయాలు ఎందుకంటే మన సేవ జీవితం దానికి సంబంధించింది మనుషుని హెచ్చరించాలా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా నీ శరీరాన్ని ఫిట్నెస్ పెట్టుకోవాలా ఎందుకంటే నీకు నీకు నీ శక్తికి మించిన పైన నీకుంది సేవలో మళ్ళీ నువ్వు అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేయాలంటే నీ ఫిట్నెస్ నీ బాడీ ఫిట్ ఉండాలా నీ బాడీ ఫిట్ ఉండాలంటే నువ్వు లేవీ ఖాండంలో చెప్పబడ్డ ఆహార నియమాలను నువ్వు తారుమారు చేస్తున్నావు లేదు మనకు అవసరం లేదంటారు లేవి అంటే సేవకుడు గోత్ర సంబంధించిన వాడు సేవకులు ఫిట్ పుంటేనే వాడు మంచిగా సేవ చేయగలడు అవును వీళ్ళు దేవుడు నిజమేదేనని చెప్పడానికి సాక్ష్యవర్తంగా ఉంటాడు నువ్వే రోగంతో కృషించిపోతూ ఉంటే నువ్వు ఎట్లా సాక్ష్యం ఇవ్వగలవు అరే ఈ పాసరే సరిగా వీడికి అన్ని రోగాలున్నాయి వీడు నాకేమి స్వస్థత ప్రార్థన చేయాలడు అని అనుమానం వస్తాయి మనుషులు నిన్ను చూస్తే మనుషులకి విశ్వాసం పుట్టాలా సరే విశ్వాసం కేవలం వినటం అనే నువ్వు చెప్పే వాక్యం విన్నప్పుడే వాళ్ళ విశ్వాసం కలుగుతుంది కానీ నువ్వే చెప్పలేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే నీ శాబ్లో బలంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరస్తాడని చెప్పగలవు నేను శరాన్ని కృషింప చేసుకుంటున్నావు ఈ ఎగ్జాక్ట్లీ ఫార్టీ డేస్ అయితది ఒక కోడి పిల్ల పెద్ద కోడి గాడానికి రఫ్లీ అరౌండ్ నేనా పదవీ డేస్ కరెక్ట్ సార్ అయితే ఈ ఫారం కోడ్లు ట్వంటీ డేస్ కి పెద్ద అయితాయి అవి ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కి అయితాయి ఎందుకంటే ఆ పుట్టిన వాటికి ఇంజెక్షన్స్ ఇస్తామంటారు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి వాటికి విపరీతమైన ఆహారం పెడతారు నేను చెప్తా ఏం పెడతారో ఆ అని కొన్ని కంపెనీస్ ఏ ఉన్నాయి ఆ కంపెనీస్ అనేది తయారైతాయి ఫీడ్ అన్న రొయ్య పొట్టు పనికిలని చేప పొట్టు ఇవన్నీ తీసి దంచి పౌడర్ చేసి ప్యాకెట్ అలా అవి దినిపిస్తారు వీటికి అందులో స్టెరాయిడ్స్ కలుపుతారు స్టెరాయిడ్స్ అంటే మన అవయవాలని ఉద్రేకపరిచేడి అవి స్టెరాయిడ్స్ అంటే మన శరీరంలోని ప్రతి అవయవాన్ని ఉద్రేకపరిచేడి స్టెరాయిడ్స్ అటువంటి ఆహారాన్ని పెడితే ఏమైందంటే ఆ ఉద్రేకపరిచి హార్మోన్స్ బాగా రిలీజ్ అయిపోయి గ్రోత్ త్వరగా అయితే అందుకే ట్వంటీ డేస్ కి అది పెద్దగా అయిపోతాయి అయితే బిజినెస్ ప్రాఫిట్ వస్తుంది ఎంత ప్రాఫిట్ అన్నట్టు ప్రతిదీ ప్రాఫిట్ సంబంధించింది కాబట్టి ఆ హార్మోన్స్ ఇంజక్షన్ ఇవ్వడం వలన ఆ తిన్న పిల్లలు త్వరగా పెద్ద పిల్లలు అయిపోతారంట పిల్లలు ఫ్యూబర్ టీక్ పిల్లలు ఆ రీసెర్చ్ రిపోర్ట్ నేను చదివిన సరే నేను ఎంతగా ప్రయాసించిన మా ఇంట్లో స్టార్ట్ చేస్తామంటే ఈ విషయం ప్రభు నాకు అదరం ఇప్పించింది ఎందుకు అందరు తుణీకరిస్తారు ప్రభు ఇట్లాంటివి చెప్తున్న వాల్ ఆల్రెడీ కండిషన్ అయిపోయినారు అంటే అడిక్ట్ అయిపోయినారు మైండ్స్ కండిషన్ అయిపోయినాయి ఇప్పుడు చెప్తాను మీరు రైస్ ఎక్కువ తినద్దంటే నువ్వు తినకుండా ఉంటావా నువ్వు కండిషన్ అయిపోయినావు రైస్ తినకుండా ఎట్లా పెడతాను వీటి తినద్దు బీటు చాలా అలర్జిక్ ఫుడ్ అంటే నైన్టీన్ తర్వాత వచ్చింది వీటి మన దేశంలో అంతకు ముందు లేదు వీటి పర్ ప్రొడక్షన్ మన దేశంలో అని చెప్తే వీటి లేకుండా తినగలం బేకరీలు అన్ని వీడితే ఏం వస్తువులు చేసినా వీడితే చేయబడిందే ఒకది కదా మళ్ళీ వీట్ లేకుండా నేను పొద్దునే చపాతే కదా బ్రేక్ఫాస్ట్ కదా కండిషన్ అయిపోయినా మనం అంటే అడిక్ట్ అయిపోయినాం వాటి అదే దాన్ని హైలీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటారు వీటిని తర్వాత ఈ డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ తో చేయబడ్డ ప్రొడక్ట్స్ మిల్క్ ని వేడి చేసినాక తయారు అన్ని నీ శరీరానికి పాయిజనే దాన్ని వేడి చేసి వేడి చేసి వేడి చేసి దాంట్లో ఉన్న జిలాస్ చంపేసి డెడ్ ఫుడ్ ని మార్కెట్ లో స్వీట్ షాప్స్ వల్ల అవన్నీ పాయిజన్స్ అవి ఎందుకంటే నీ బాడీ కేవలం జీవము ఉన్న ఆహారాన్ని పొందుకోవడానికి జీర్ణించుకోవడానికి తయారు చేయబడింది ఇది కానీ మనం దాన్ని బాగా ఉడకబెట్టి ఉడకబెట్టి వేడి చేసిన వాటి స్వీట్స్ అని పేస్ట్రీస్ అని వాటిని హైలీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ వరకు తీసుకపోతారు అని మొత్తం సైంటిఫిక్ గా అయిపోతుంది మనల్ని మనం దేవ గ్రంథానికి వస్తున్నాం అంటే యుగ సమాప్తికి మొత్తం చెత్తగా తయారీ తయారైందని కొంతకాలం కిందట స్ట్రక్చర్ కొలాక్స్ అయిపోయింది అని ఒకసారి చూపిస్తాను నేను ఏ వాక్యంలో ఉందో నాకు తెలియదు కానీ అన్ని దశలలో స్ట్రక్చర్ కలాప్స్ అయిపోయింది స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ అంటే పర్ఫెక్ట్ గా ఉండేది ఇప్పుడు ఇది స్ట్రక్చర్ దీనికి బిల్డింగ్ కి స్ట్రక్చర్ ఉంటుంది ఫౌండేషన్ స్టోన్ మీరు ఇట్లా సైడ్ కడతారు దాన్ని ఏమంటారు బేస్మెంట్ బేస్మెంట్ కట్టినాక ఇట్లా సైడ్ అలా ఇంకోటి దాన్ని ఏమంటారు ఇప్పుడు ఇది పిల్లర్ అనుకో పిల్లర్ చుట్టూ కడతారు ఏమంటారు దాన్ని ప్లెంత్ బీమ్ బీమ్స్ అంటారు కదా ఇది ఇట్లా ఇంటి వాళ్ళకి కడతారు చుట్టు అంత కడతారు మళ్ళీ మీద మట్టి పోసేస్తారు కదా దాన్ని ఏమంటారు భీమ్ అంటారా ప్లెంత్ ప్లింత్ బీమ్ అంటారు పిల్లర్స్ కట్టినాక ఖచ్చితంగా భీమ్ ఉండాలి అక్కడ కింద దాని తర్వాత ఫౌండేషన్ ఉంటది దాని ఈ పిల్లర్స్ కట్టినాక మళ్ళా మధ్యలో అయివేస్తారు భీమ్స్ వేస్తారు అటు భీము ఇటు భీమ్ వేసినాకనే కడతారు దీని అంతటినీ స్ట్రక్చర్ అంటారు అర్థమవుతుందా స్ట్రక్చర్ లేకుండా కడితే ఏమైతే ఇట్లా గుదిత కూడా వెళ్ళిపోతుంది కూడా దానికి స్ట్రెంగ్ ఉండదు కాబట్టి ఈ రోజు జీవితాలు స్ట్రక్చర్ లేని జీవితాలు స్ట్రక్చర్ కూలిపోయిన జీవితాలు మతంలో స్ట్రక్చర్ కూలిపోయింది కుటుంబాలలో స్ట్రక్చర్ కూలిపోయింది సొసైటీ స్ట్రక్చర్ కూలిపోయింది అవినీతి అన్యాయం ఎక్కడ చూసినా అపవిత్రం హైదరాబాద్ లో ఉన్నంత అపవిత్ర ఏ పట్టణంలో లేదంట హైదరాబాద్ లో ఉన్నంతగా ఏ పట్టణంలో త్రాగుడు లేదంట అంటే ఎక్కువ త్రాగేస్తున్నారు మనుషులు ఈ పట్టణంలో బహుఅన్యాయం ఈ సిటీలో ఉన్నంత కరప్షన్ ఎక్క అంటే లంచగొండితనం ఈ సిటీలో అందుకే నిన్న ఇక్కడ పెట్టిండు దేవుడు ఈ సిటీలో నిన్నెందుకు పెట్టిండు ఈ సిటీ వరకు నువ్వు ప్రార్థించమని ఎక్కువ ఎందుకంటే ఎక్కడ పాపము విస్తరిస్తుంది అక్కడ అపరిమితంగా అపరిమితంగా విస్తరిస్త ఆ కృపలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఇంకా విస్తరించాలి అనేట్ల ఈ విషయాలు హెచ్చరిస్తుండాలి అంత అపవిత్రంగా తయారైన ఈ దేశంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా నిన్ను పెట్టింది ఎందుకంటే పొలిటికల్ స్ట్రక్చర్ కొలాబ్స్ కాలేదా పొలిటిక్స్ కొలాబ్స్ అయిందా లేదా ప్రపంచంలో మన దేశంలో ముఖ్యంగా గవర్నమెంట్ స్ట్రక్చర్స్ కొలాబ్స్ అయిపోతున్నాయి ప్రతి స్ట్రక్చర్ కొలాబ్స్ అయిపోతుంది ఆ రోజు చూసుకున్న మనం వాక్యం చాలా కాలం నా జ్ఞాపకం కదా ఎన్ని సమస్యలు అవుతుందో స్ట్రక్చర్స్ కొలాబ్స్ అయి ఆరంభమై అది సంపూర్ణంగా శిథిలమయ్యే స్థితికి మనం వస్తున్నాం అందుకే మన కుటుంబాలని మన పిల్లల్ని మనం జాగ్రత్తగా తయారు చేసుకోవాలి కానీ వాళ్ళు వినర్ ఎందుకంటే వాళ్ళంత గొప్ప జనం గుంపులు ఉంటున్నారు ఎంత చెప్పినా వినర్ ఇంగ్లీష్ మందులు ఆసక్తితో ఎందుకంటే క్విక్ రిలీఫ్ కాబట్టి తినేస్తారు ఇంగ్లీష్ మందులు టాక్సిన్స్ ఇంగ్లీష్ మందులు పోతే అన్ని టాక్సిన్స్ గా తరే పాయిజన్ గా దాన్ని ఫిల్టర్ చేయడానికి నీ కిడ్నీలు నీ లంగ్స్ అంతా ప్రయాస పడతా ఉంటాయి అవన్నీ దెబ్బతింటా ఉంటాయి కానీ ఏం చేస్తాం అన్నింటిని సమర్థించుకుని మనం జీవించాల్సి వస్తుంది నేచురల్ గా జీవించలేకపోతున్నాం నేచురల్ ఆహారం మనం ముతాతలు ఏం తినారో మనం తినలేని స్థితిలో ఉందా మీరు వచ్చి ఎందుకంటే అవి లేవు అవి పండిస్తారు ఆహారాలు పండిస్తారు ఇప్పుడు ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ అంటారు వీటిని వాటిని తిని బ్రతకాల పొద్దున్న బియ్యం గోధుమలు రాత్రి బియ్యం మధ్యాహ్నం బియ్యం ఈ రెండేనా ఇంకా వేరే ఏం లేదు తినమా అయ్యే శరాలంతా కృషింప చేసుకుంటున్నాం ఎందుకంటే అవన్నీ హైబ్రిడ్ విత్తనాలు నంబర్ వన్ నంబర్ టూ పెస్టిసైడ్స్ తో పండిస్తాయి కాబట్టి నీ శరంలంతా పెస్టిసైడ్స్ కెమికల్స్ పోయి నీ నర్వస్ సిస్టమ్ దెబ్బ తినడం బ్రెయిన్ దెబ్బ తినడం త్వరగా విటమిన్స్ వేసుకుంటే ఎందుకు కలిసిపోతారు మల్టీ విటమిన్స్ బి కాంప్లెక్స్ వేసుకుని అలసిపోతున్నారు ఎందుకు కలిసిపోతున్నారు వైటమిన్స్ ఉంటే అలసిపోవద్దు యాక్చువల్ గా థియరీ ప్రకంగా కానీ ఎన్ని వైటమిన్స్ వేసుకుని అలసట వస్తున్నది తానికి యాక్టివ్ ఉండలేకపోతున్నాం ఎందుకంటే అవన్నీ పనికిరాని అవన్నీ కెమికల్స్ తో చేయబడ్డ వైటమిన్స్ వైటమిన్స్ అంటే నిజంగా ఆహారంలోకి వెళ్లి తీస్తున్న అయితే అర్థం ఉంది కానీ కెమెకల్స్ తో తయారు చేసిన వైటమిన్స్ ని భూమి తీసిన వాటి నుంచి తయారు చేసిన వైటమిన్స్ నీకు ఎట్లా పనికొస్తాయి అంత మోసం అనట్టు ఫార్మాసూటికల్ కంపెనీస్ అంతా మోసం మాఫియాతో నిండింది అది కాబట్టి మీరు అనొచ్చు ఎందుకు నాకు పగు వీటిని చూపించలేదు ఇంతకాలం నేను ఎందుకు మోసపోతిన అయ్యో మోసపోతిన ఏడుస్తారంట గొప్ప భజన చివరికి ఎందుకు ఆయన వీటిని గ్రహించలేకపోతుందంటే నీకు ఎన్నిసార్లు హెచ్చరించిన దేవుడి సేవకులు నువ్వు దాన్ని స్వీకరించలేదు ఆ హైబ్రిడ్ ఫుడ్స్ తినడం వలన హైబ్రిడ్ సీడ్స్ తినడం వలన నువ్వు నీ శరాన్ని అంతా రోగాలు తెచ్చి పెట్టుకుంటున్నావు నాకు ఎందుకు ప్రభావి రోగం అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్నావు నేను తెచ్చింది కాదు నేను నీకు కూర మొక్కలను విత్తనంలో ఆహారంగా ఇచ్చింది అనేసి ఆది కాలంలో చెప్పిండు తర్వాత ఫలంలో నీకు ఆహారంగా వాటిని మీరు పక్కన పెట్టేసి ఇంకెందుకు తినేస్తున్నారు మీరు దానివల్ల మీ శరాలు కృషించే ఆ డాక్టర్ లెక్చర్ విన్నాకేం సరే చాలా కష్టం వాటిని అమలుపరచుకోవడం కానీ అసాధ్యం కాదు అసాధ్యం ఏది కాదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు తన బిడల విషయంలో కూడా అంతే పశువులు పక్షులు ఏమైనా వండుకొని ఆయన చెప్తున్నాడు ఆయన ఆరంభం ఆయన లెక్చర్ స్టార్ట్ చేస్తే అన్నాడు ఇంగ్లీష్ లో అవి ఏవి కూడా వండుకొని తినవు అవన్నీ నాచురల్ గా తింటాయి గొర్రెలు గానీ ఆవులు గాని ఏమి తింటాయి గడ్డి ఆకులు చెట్లయి అవే కదా పచ్చి అవి తింటాయి ఉడకబెట్టుకొని ఉడకబెట్టి వాటికి పెడితే తింటాయా మీరు ఎవరైనా గమనించరా ఉడకబెట్టినవి వాటికి ముందు పెడితే అవి తినేవా అవి చదువులేనివి ఇది ఫుడ్ కాదు నాకు ఉడకబెట్టినవి నాకు ఫుడ్ కాదు తెలుసుకున్నాయి అవి అవి తినలేకపోతున్నాయి మేము ఉడకబెట్టినే తింటావు అట్లా నీ శర్రాలు కోషించిపోతున్నాయి క్లోరోఫిల్ నీ బడిలోకి పోకపోతే నీ బాడీ డిటాక్సిఫై కాదు క్లోరోఫిల్ అంటే పచ్చదనం పచ్చదనం నీ శరంలే పోకపోతే నీ బాడీలోని పాయిజన్స్ పోవు కాబట్టి మీ బాడీస్ ఫిల్టర్ చేసుకోవాలి చిన్నప్పుడు నా జ్ఞాపకం ఉంది ఎండాకాలం వస్తే మా మమ్మీ అందరికి ఆమ్దము వేడి చేసి పోసేది కడుపులా చల్లగైన తాపేడు బలవంతం మీద అసలు మేము తప్పించుకోవడానికి ప్రయత్నించం బలవంతం మీద ఆమ్దం బోసి ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉండదు లంచ్ ఉండదు ఏముండదు పచ్చిపులుసు పెడతది ఆ పచ్చిపుల్సే తాగాల పొద్దుని సాయంత్రం వరకు గ్లాస్ ల కోసుకొని తాగాల విరేసాలు పడతాయి ఇయో బాత్రూమ్ లో పోవాలా ఫుల్ డే మొత్తం అయినాక సాయంత్రం అప్పుడు పచ్చిపులుసు అన్నం మళ్ళీ పెడతాది అప్పుడే సాయంత్రం అన్నం తినాల దాని నుంచి ఏదో అట్లా సంవత్సరానికి రెండు సార్లు అయినా అప్పుడు మాకు ఏం రోగానికి రాలేదు ఇప్పుడు అవన్నీ మర్చిపోయినాం బాడీ క్లీన్ చేసుకోవాలా అన్నదే మర్చిపోయినాం బయట క్లీన్ చేసుకుంటున్నాం గాని కడుపును క్లీన్ చేసుకుంటులేదు టోటల్లీ డిఫరెంట్కి వెళ్ళిపోతున్నాం బాడీ క్లీన్ చేసుకోవాలా లివర్ క్లీన్ చేసుకోవాలా ఇంటెస్టైన్స్ క్లీన్ చేసుకోవాలా లంగ్స్ క్లీన్ చేసుకోవాలా కిడ్నీస్ క్లీన్ చేసుకోవాలా ఇవన్నీ విధానాలు ఇంగ్లీష్ లో లేవు అవన్నీ మెడిసిన్స్ వాటి క్లీన్ చేసుకుంటే విధానాలు ఉన్నాయి బట్ వాటన్నిటి నేర్చుకుంటేనే నీ అమయవాళ్ళు స్ట్రాంగ్ గా క్యారీ చాలా కాలం బతకగలవు సేవ దేవుని సేవ చేయగలవు ఎందుకు ఎక్కువ కాలం బతకాలంటే ఆయన ఇచ్చిన భారం మనకి ఈరోజు అర్థమైంది కాబట్టి నిర్మయా గ్రంథం ధ్యానించినాక దేశాలు ధ్యానించినాక ఇందాక చూసినట్లు ఆయన భారము మీరే నాకు భారంగా ఉన్నారు సర్పణ్ మీరే నాకున్నారు గొప్పక ముందు వాళ్ళని రక్షించుకోవాలా అనేదైన తపన ప్రయాసం చివరి వరకు వాళ్ళు ఆ రీతిగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు సర్పణతో తేలితో అంటుకొని వాళ్ళు జీవిస్తారు అది కాబట్టి మూడవ అంశము మూడవ అంశమే కదా రెండవ అధ్యాయము పది నుంచి పదహారు వర్షాలలో సంపూర్ణంగా అవిశ్వాసులుగా తయారు కావడం ఇస్రాయల్ ప్రజలు సంపూర్ణంగా అవిశ్వాసు తయారు కావడం నాలుగవది రెండవ అధ్యాయము పదిహేడవ వర్షం నుంచి రెండవ అధ్యాయము పదిహేన వర్షం నుంచి మూడవ అధ్యాయము పన్నెండవ వర్షం వరకు ఈ నాలుగవ అంశంలో గతంలో లేవీలు దేవుణ్ణి యథార్థతతో అనుసరించిన వాళ్ళు నీతిని అనుసరించిన వాళ్ళు నీతి మంతులై సేవించిన వాళ్ళు కాని ఇప్పుడు దేవుని నుంచి వాళ్ళు తిరిగి ముఖం బట్టినరు అన్న విషయం వ్యాఖ్యం చేస్తున్నాడు గతంలో లేవీలు దేవుణ్ణి యథాకథతో ఆరాధించు ప్రస్తుతము దేవుని నుంచి అది హెచ్చరిస్తున్నాడు రెండవ అధ్యాయం నుంచి పదిహేనవ వచనంలో ఆరంభం వదుకుని మూడవ అధ్యాయము పదిహేనవ వచనం వరకు వాళ్ళు ఏరితిగా ఆయనని ఆరాధించడం మర్చిపోయినరు అంటే సంపూర్ణంగా ఎవరు ఆరధిస్తాడు అన్న విషయం హెచ్చరిస్తాడు కంప్లీట్ మర్చిపోయారు మూడు నాలుగు వందల సంవత్సరాలు నేను మీకు పోయిన అటుపేర మనం చూపించిన మలాఖీ గ్రంథం ఆరంభం మొదలుకొని మన ప్రభు పుట్టేంత వరకు వందల సంవత్సరాల గ్యాప్ దాని డార్క్ పీరియడ్ అంటారు చీకటి కాలం ఆ నాలుగు సంవత్సరాలలో ఆరాధనలు పోయినై బలి అర్పణలు ప్రవచనాలు పోయినై దేవుని స్థితించడం పోయింది దేవుని విమర్చం పోయింది సంపూర్ణంగా మర్చిపోయి యధావిధిగా జీవించి తిరుగుబాటుతనము దుష్టత్వము అన్యాయము భయంకరమైన అపవిత్రంగా జీవించడం వాళ్ళు చేసే వాక్యాన్ని మొత్తం వంకర్ టింకర్ చేసుకున్నారు విషయాన్ని చూస్తున్నాం తర్వాత ఐదవ మూడవ అధ్యాయము పదమూడవ వచనం వదులుకొని నాలుగవ అధ్యాయము మూడవ వచనం హెచ్చరిక ఏందంటే ఇందులో అంశం మన ప్రభువే నీతి ఆదరించేవాడు వారికి బహుమానము ప్రతిఫలము అనుగ్రహించేవాడు కాని దుష్టులని శాశ్వతంగా నిర్మూలించేవాడు అన్న హెచ్చరిక ఇక్కడ ఉంది నీతిమంతులని నీతిమంతులకు బహుమానం ఇచ్చేవాడు లేక ఆదరించేవాడు కానీ దుస్థితిలో దుష్టత్వంలో వారిని సంపూర్ణంగా నిర్మూలించేవాడు అని ఉంది ఓ ఇంకొకటి ఉంది అనుకుంట ఐదవ మూడవ అధ్యాయము పదమూడు వచనంలో ఆరంభం మొదలుకొని నాలుగవ అధ్యాయము మూడవచనంలో అంటే రెండవ రెండు పార్ట్స్ అన్నట్టు మొదటిదేమో ఆయన నీతి మంతులని వెచ్చుకొని బహుమలవాడు దుష్టులను నిర్మలించేవాడు అని ఒక భాగం ఉంటే రెండవ భాగంలో ఎందుకన్నప్పుడు దేవుడి నుంచి ఏరితిగా వాళ్ళు దొంగలించేరీ అన్న విషయాన్ని నా దగ్గర నుంచి మీరు దశమ భాగములను అర్పణలను మీరు దొంగలించి అవి అర్పించకపోవడం వల్ల మీరు నా దగ్గర నా దగ్గర మీరు దొంగలైతే అంటున్నాడు ఒకవేళ మీరు మార్స్తే మీరు జీవితాలు మార్చుకుంటే నేను మిమ్మల్ని ఆశ్రవీస్తా అన్న హెచ్చరిక అక్కడ ఉంది చివరిదిగా నాల్గవ అధ్యాయము నాలుగవ వచనం ఆరంభం వదులుకొని చివరి వచనం వరకు నాలుగవ అధ్యాయము చివరిది ఆరో వచనం కదా నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఆరో వచనంలో ఒక ఆశ్చర్యకరమైన ప్రవచనం ఉంది ఇది చాలా కష్టతరంగా ఉంటది ఎందుకంటే అనేక ప్రాంతాలలో వీటి గురించి మీరు వినింటారు కూడా ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిక చెప్పబడింది ఆయన నేను ప్రవక్త ఏలియాను మీ యుద్దకు పంపుదును కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త చివరి కాలంకి చివరి కష్టపడికి నేను ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి చూడండి నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును తర్వాత నేను వచ్చి అంటే దేవుడే సరాసరి దేవుడు నేనే వచ్చి దేశంను శించకూడనట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును పిల్లల హృదయంలో తండ్రిల తట్టును త్రిప్పును కాబట్టి ప్రభు మాట ప్రభు అంటున్నాడు ఏలియా ముందు తరతనే వస్తా అంటున్నాడు కాబట్టి నా మార్గాన్ని సరళం చేసేవాడు నా మార్గాన్ని సిద్ధపర్చేవాడు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి సంబంధించిన విషయాలు ఎన్నిసార్లు ధ్యానిస్తాం మనము ఇంతకుముందు ధ్యానించినాము ఈ ఏలియా మన ప్రభు చెప్తాడు ఆ ఏలియా యూహాను బాప్తిజం ఇచ్చి యోహాను అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు అవన్నీ విషయాలు మనం ధ్యానిస్తాం వచ్చేవారం ఎందుకంటే ఆ బాప్తిజం ఇచ్చి యూహాను రావడము ఆయన కాలం ముగించుకోవడం అయిపోయింది కానీ ఈ వాక్యము ప్రవర్శాత్మకంగా చెప్పబడింది కదా కాబట్టి ఆ రోజు అక్కడ ఆరంభమైతే బాప్సమిచ్చిహాను జీవితము ఆయన మరణంతో ముగించదు బాప్తిజం నుంచి ఎందుకు ముగించాల్సి వచ్చింది ఆయన జీవితం నేను చూపించిన ఎందుకంటే ఎక్కడ కూడా ఎప్పుడు మనం ఆ రీతిగా ధనించం బాప్తిజం ఇచ్చి యేసు ప్రభుని గుర్తించుడు ఈననే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొరపిల అని తర్వాత ఆయనకి బాప్తిజం ఇచ్చిండు తర్వాత చరసల్లో బంధింపబడినాక యేసుని అనుమానించుడు ఆ విషయం చూసినాం రాబో మిస్ నువ్వేనా ఇంకొకరికి అని ఆయన శిష్యులను పంపించింది ఆయన మోసపోయింది గాక ఆయన శిష్యులు కూడా మోస మోసపోవడానికి కారణమైనాడు అందుకే యోహా బాప్తి యోహాన్ స్థితి హైయెస్ట్ ఎందుకంటే ప్రవక్తలలో అంత గొప్ప ప్రవక్త ఎప్పుడు లేడు అంటాడు పల్లగ్రాజ్యంలో అంత ఉన్నత స్థితికి లో ఉన్నాడు ఆయన అన్న విషయాన్ని హెచ్చరించాడు అంటే దేని సేవ జీవితంలో బాప్ యోహాను అంత గొప్పవాడు ఎవరు పుట్టలేదు అని హెచ్చరించాడు కాని ఆయన కంటే గొప్పవాడు పర్లోక రాజ్యంలో మిక్కిలి అల్పులైన వారు ఆయన కంటే గొప్పవారు అంటే బాప్తిజమి గొప్పతనం ఒక్కసారి ఆడి నుంచి కిందికి అది అది కలిస్తే నాకు హోల్డ్ అయితే డిస్టర్బ్ ఆ వాక్యం నాకు అర్థమైనప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోయిన అంత గొప్ప సేవకుడు లైఫ్ అంతా తృణీకరించుకొని పుట్టినది మొదలుకొని యవన కాలం అంతా ఆయన అరణ్యంలో జీవించాడు ఎడారీవించాడు తేనె మెడతలు తిన్నవాడు తోలు కట్టుకొని చర్మం తోలు కట్టుకొని అద్భుతాలు చేసేడు లేకపోతే మనుషులు ఆయన ఆయన ఏడు అద్భుతాలు చేసినట్టు మనం చూస్తాం బైబుల్లో నేను ఇప్పుడు మీకు అవన్నీ చూపించినంత థియాలజికల్ గా అయిపోతుంది వాక్యం మనం మాలకి గ్రంథం గురిస్తున్నాం కానీ ఆయన అంతగా సిద్ధపడి అంతగా తయారు చేసి మన ప్రభుకే బాసమిచ్చినవాడు మన ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినవాడు ఒక్కసారి హైయెస్ట్ పొజిషన్ నుంచి లోయెస్ట్ పొజిషన్కి పడిపోయాడు అది అది దేశ నేను ఇంకెంత జాగ్రత్తగా జీవించాల నా జీవితం నేను ఇంకెంతగా ప్రార్థన జీవితంలో జీవించాల ప్రవ్వ నేను ఎట్టి పర్సెంట్ అనుమానించొద్దు చాలా మందికి వస్తుంది ప్రవ్వా ఇంత ప్రభు నా ప్రార్థన వింటున్నాడా అని అనుమానం నీకు వస్తా ఉంటుంది నా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనుపా అనుమానిస్తాను నేనే అనుమానిస్తా ఉన్నప్పుడు ఎక్కడన్నా ప్రభు ఆయన నిజంగా నా ప్రాధాన్యం వింటే నాకు ఎందుకు ఇట్లా అయింది అని అనుమానాలు వస్తా కానీ మన పొజిషన్ ఆ స్పాట్ లో అంతకాలం నువ్వు చేసిన సేవ అంత వేస్ట్ అయిపోతుంది అందుకే యువ సమాప్తికి అందరి పొజిషన్స్ పడిపోతాయి అని ప్రభు మనకు హెచ్చరించింది ప్రభు నీ నావన ప్రవచించిన మీరు ఓనా తెలక్కండి అక్కడి నుంచి హయ్యస్ట్ పొజిషన్స్ కింద లూసిఫర్ అక్కడి నుంచి కింద మన జీవితాలు కూడా అతన్ని పడిపోతాయి అంత హైయెస్ట్ పొజిషన్ నుంచి కిందికి పడిపోతున్నాయి అట్లా పడిపోకుండా ఉండాలంటే మీరు ఇంకెంత జాగ్రత్తగా మీ జీవితాలు తీర్మానించుకుని వీటన్నిటి ధనించాలి కాబట్టి ఏలియా తిరిగి వస్తాడు అన్న విషయాన్ని ఈ యొక్క అధ్యాయము ఈ యొక్క పుస్తకము ముగిస్తుంది ఇప్పుడు మనం స్టార్ట్ క్విక్ గా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షము లేక మొదటి అంశం గురించి నచ్చిపోతున్నాం ఆయన ఎంత ప్రేమ గల విషయాన్ని మనం ధనిస్తున్నాం ఇప్పుడు చూడండి మొదటి అధ్యాయము మొదటి వర్షణం ఈ గురించి మలాఖీ ద్వారా పలకబడిన యహోవాకు అనే వ్యక్తి లేడు ఆయన ఎస్రా అనే నేను ఈ కేసాల ఎందుకంటే బైబుల్ అంతటా ఎక్కడ కూడా మలాకైన వ్యక్తి కనిపించాడు తన తండ్రి గురించి ఇక్కడ కనిపించాడు ఆయన ఏ గోత్ర సమయంలో విషయం ఎక్కడ లేదు కానీ ఒక చరిత్రలో మటుకు ఆయన ఎజ్రా అని చెప్పబడింది ఎజ్రానే చివరికి దీని రాసిడన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఏం జరిగిందనేది మనం ధ్యానిస్తున్నాం ఇసన్ గురించి మలాకి ద్వారా పలకబడ్డ యహోవా యొక్క బారము గల వాక్కు అనం ధ్యానించుకోవాలి ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్ అటెండ్ దేవుని బారము కలిగిన వాక్యం ఏందని అది ఏహో సెలవు నేను మీ ఎడ ప్రేమ చూపి ఇన్నాను ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అన్న విషయాన్ని ముఖ్యంగా చివరి అధ్యాయ పాత నిబంధన గ్రంథంలోని చివరి గ్రంథం అంటే ఆది మొదలుకొని చివరి వరకు నేను ఎంతగానో ప్రేమించిననో మీరు నా ప్రేమని తృణీకరించేసారు డౌట్ పట్టిరు నా ప్రేమని నా ప్రేమ ఎటువంటిది అంటే చాలా మంది డిబేట్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమంటారంటే పాత నిబంధన కాలంలో మన దేవుడు నిజంగా ప్రేమ గలవాడా శత్రువులను ఎంత కఠినంగా చంపమన్నాడు మీకు తెలుసు కదా వాక్యం అమాలోకులని నిర్దార్షీణంగా చంపమనడు పశువులనే గాని జంతువులనే గాని దేవుని కూడా విడిచిపెట్టదన పిల్లలనే గాని అనడా ఇప్పుడు నేను మీ ప్రశ్నిస్తున్నాను పాత నిబంధన కాలంలో మన దేవుడు ఎంత క్రూరుడు అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి అవును బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతారా మీరు ఎట్లా జవాబిస్తారు ఆ మనుషులు ఇప్పుడు ప్రశ్నలు ఇస్తారు మిమ్మల్ని త్వరలో మీ సేవలో ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి ప్రశ్నలు మన సిటీలో జరుగుతుంది ఆధ్వర్యంలో జరిగింది టీవీలలో వచ్చింది న్యూస్ లో కొట్టుకుంటున్నారు పాస్టర్స్ పబ్లిక్ మీటింగ్ స్టార్ట్ చేస్తే మధ్యలోకి ఒక లిస్ట్ ఉండేటువంటి ప్రశ్నలు త్వరలో ఇవన్నీ మీరు చూస్తారు ఇంకా మీరు ఎట్లా మీ ప్రభుని డిఫెండ్ చేసుకుంటారు చిత్తపాలలో లేదా క్విక్ గా ఏమే ఆన్సర్స్ ఇస్తలే నేను చాలా ఉన్నాయి ఆ ఆన్సర్స్ ఇసుకుంటా పోతే ఈ టాపిక్ టోటల్లీ డిఫెండ్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ ఒక్కే ఈ ఒక్క వచ్చనం మీకు జ్ఞాపకం చేయాల నేను మీడల ప్రేమ చూపియున్నాను అంటున్నాడు ఆయన ప్రేమ గల దేవుడు మీరు చెప్పండి నినివే పట్నం నశించి నినివే నినివే పట్నము అసూరు దేశం అసురుకి రాజధాని అది అసూరియులు అని నినిమి పట్నము నశించిపోవద్దని ఆయన యోనను పంపిస్తే యోనఅన్నాడు వాళ్ళ అనిల దేశం దేవా నేను ఎందుకు పోవాలని బోరన్నాడు అది అనిల దేశం నేను ఎందుకు పోవాలి ఒకప్పుడు మా దేశాన్ని శిక్షించే వాళ్ళు త్వరలో మమ్మల్ని శిక్షించబోతున్నారు యోన గెలిసం త్వరలో అసూర్యులు మా దేశం మీద పడబోతున్నారు మమ్మల్ని శిక్షిస్తారు మమ్మల్ని బాధ్యసలాగా తీసుకెళ్తారు మా దేశం అంతా దోచుకొని పోతారు నేను వాళ్ళ గురించి ఎందుకు నేను ప్రవచిస్తే వాడు మంచిగా అవుతాడు వంద సంవత్సరాల తర్వాత నా దేశం మీద పడతాడు తెలుసు యోన ఇది నేను ఆ వాక్యం కాబట్టి యోన ఎందుకు నేను చెప్పగలడు అన్న విషయం మీకు అవ్వడం తెలియదు అక్కడ చూపించింది ప్రాబ్ ఎందుకనం అశునీలు ఒక హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మా దేశం మీద రాబోతున్నానండి యోనాకి ముందే ప్రవేశాలున్నాయి కాబట్టి వాడు నా దేశం మీదకి రాకుండా వాడిపై నశించుకోవాలి అది నేను ప్రవచించొద్దు వాళ్ళు పాపంగా నచ్చుకోవాలా అది యోనా ఆత్మ కాని యోన నువ్వు ప్రముఖ యోన నీకు అటువంటి బుద్ధి ఉండొద్దు యోనా శర చట్టం గురించి నేర్చుకునే ఉపమానం ఏంది అది రాత్రి మలిచి పొద్దున ఎండిపోతే నువ్వు దాని గురించి ఇన్ని సంవత్సరాలు నేను వీళ్ళని కలిదాంటున్నాడు అనిలంగా నేను కలిదాంటున్నాడు అశునీలని లేక నినివా పట్నాన్ని నినివే పట్నస్థులను నేను కనివి పెంచి పెదవేసిన వాళ్ళు నశించిపోతుంటే నేను ఎంత భరించగలను సొర చెడ్స్ నువ్వు ఎంత బాధపడుతున్నదే అది రాత్రి పుట్టి పొద్దున్న ఎండిపోయింది ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పుట్టింది మనం పెంచితే వాళ్ళు నశించిపోతుంటే నాకు బాధ ఉండదా ఏమైనా రక్షణ సందేశం అక్కడి నుంచి ఆరంభమవుతుంది ఏమన్నా సేవ జీవితం మార్పు తెచ్చుకుంటాడు బుద్ధి తెచ్చుకుంటాడు పోయి ప్రవచిస్తాడు ప్రవచించినాక ఏమైతే నీకు తెలుసు ఆయన అప్పటికి తిరుగుబాటుతనం చేస్తాడు నేను చెప్పాను ప్రవ్వా నాకు తెలుసు నేను పోతే వాళ్ళంత రక్షణ పోతాడు నాకు తెలుసు కాబట్టి నేను పోను అనేసి పోయి పడవలో కూర్చున్నాడు తుఫాన్ వచ్చింది తుఫాన్ దేవుడే పెడతాడు బాగా అర్థం చేసుకోండి పడవ మునుగడము చేప మింగడం ఇవన్నీ మీకు తెలిసిన స్టోరీ అంటే అవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఊరు వస్తాడు ఫిచ్చాడు ఇట్లా తిరుగుబాటు చేసిన ప్రవక్త తప్పిపైన ప్రవక్త అంటాం మనం యోనాన్ని నువ్వు రెడీగా ఆయన పడగనే మింగు నేను నీకు మూడు రోజుల తర్వాత కక్కమని అని చేప చేప విన్నది కానీ ప్రవక్త వినలే సేవ జీవితంలో అంతే బీలాం విషయంలో చూస్తాం బీలామే కదా గాడిదే గాడిదే విన్నది కానీ బీలాంబీ విన్లే ఇం గొరితిగా బీలాము ఏషావు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏషావు సంతతిల్లో కూడా దేవుడు ఎంతవైనా కనికరం చూపించిండు కానీ వాళ్ళు తృణీకరించు ఏషావుకి పెద్ద రికమిచ్చాడు ఈక్వల్ కవలలు కదా ఇద్దరు కవలలు గాని ఫస్ట్ పుట్టుడే అన్నారు ఏ రోజు కూడా వాళ్ళు ఈక్వల్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్ తో పుట్టిండు కాబట్టి ఏషావు అన్న మొదట ముట్టిండి కాబట్టి మొదట పెట్టేసాడు అన్న అన్న ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిండు కానీ ఏషావు పోగొట్టుకుండు నిర్లక్ష్యం చేసి తర్వాత ఎంత పశ్చాత్త ప్రయత్నించినా కన్నీళ్ళు వెళ్లిచినా ఆయనకు అవకాశం దొరకలే ఒక్కసారి రక్షణ అవకాశం పోగొట్టుకుంటే మనం దాన్ని తిరిగి పొందుకోవడం చాలా కష్టమన్న విషయాన్ని అక్కడ నుంచి మనం నేర్చుకుంటాం మీలో అనేకలు అట్లా జాగ్రత్తగా చూసుకోండి భ్రష్టత్వంలో ఉంటారేమో అని ప్రభు అక్కడ హెచ్చరిస్తాడు హేబుల్ రాష్ట్ర కదా కాబట్టి ఆయన పాత నిబంధన కాలమే గాని కృత నిబంధన కాలమే గాని ఎంతో ప్రేమగల దేవుడు ఈ విషయం మీరు అర్థం చేసుకో ఆయన ప్రేమ దేవుడు ఆయన ప్రేమ శిలమే చూపించిండు అదేగా పాత నిబంధన కాలం అంత భరించి సదమ గోబురాకి ఎంత టైం ఇచ్చింది కనీసం ఒక ఇయర్స్ ఇచ్చింది టైం వాళ్ళు మారలే చివరికి అవకాశం ఇస్తా కూడా వాళ్ళు మారలే నోవాళ్ళంలో ఎంత టైం ఇచ్చిండు కొన్ని వందల సంవత్సరాలు టైం ఇచ్చిండు మనుషులకు వాళ్ళు మారిండ్రావచించలేసి ఉంది వాక్యం కృత నిబంధనలో అంటే ఆయన హెచ్చరించిన ఆయన వాటాని తృణీకరించింద్రు అంటే ఆయన భరించిందా లేదా వాళ్ళని ఎంతగానో భరిస్తాడు నువ్వు ఆయన భుజముల మీద కూర్చున్నప్పుడు పిల్లవాడిలాగా కూర్చోాలా గాని దుష్టుల్లాగా ఆయన మీద మనమందరం అట్లున్నామా పసిపిల్లలాగా ఆయన భుజంల మీద ఎత్తుకొని ఆయన ఆడించటంలాగా ఉండాలా మనం ఒక తండ్రిని పూజ సంబంధించినట్లు మనము భారంగా ఉండద్దు కష్టతరంగా ఉండద్దు భరించి భరించి ఒకసారి తీసుకునేస్తానడు ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా అట్లనే తీసుకునేసాడు వాళ్ళు నోవా కాలంలో తీసుకువేసిండు సొదమ గుమర కాలంలో తీసుకునేసి లోత కాలంలో అవన్నీ రెండు సార్లు అయినాయి మూడోసారి మన కాలంలో అయితే అనేసి ప్రభు మన జ్ఞాపకం చేసింది బత వార్త ఇరవై నాలుగు దేవులు చూపించిండు లూకాసు వార్త పదమూడో దెబ్బలు చూపించింది అవి తిరిగి మన కాలంలో మూడోసారి ఇది ఫైనల్ అనేట్టు కాబట్టి ఆయన ఎంతో ప్రేమ దేవుడు గాడ్ ఈజ్ లవ్ అంటది బైబుల్ కదా ఆయన ఎంతో ప్రేమ దయగల దేవుడు ఆ ప్రేమని మనం మర్చిపోద్దు నిర్లక్ష్యం చేయదు కలవరిశల్లో చూపించిన ప్రేమని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు అది ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితానికి మన శివకు అది చాలా ప్రాముఖ్యమైంది అయితే మీరు ఏమంటున్నారు నేను మీ ఆయన ప్రేమ చూపి అయితే మీరు ఏ విషయం మా ఆయన ప్రేమను చూపితే అందరూ రాంగ ఏమవుతుందంటే మనుషులకి డిఫెన్స్ ప్రతిదీ సమర్థించుకోవడం డిఫెండ్ చేసుకోవడం నేనే కరెక్ట్ అని నువ్వు తప్పు చేసినవరంటే నేను ఎట్లా తప్పు చేసిన నువ్వు ఎట్లా తప్పు చేసినవరంటే అది తప్పేందుకైంది అంటాడు నీ దృష్టిలో తప్పు నా దృష్టిలో తప్పు కాదాడు అర్థమవుతుందండి కొందరు ఎట్లా తరవుతుంది తెలుసా అరే నీకు పరీక్ష ఉంది కదా ఇప్పుడు పరీక్ష పరీక్ష పుస్తకాలు చదవాల్సింది బైబుల్ చదువుతుంటాడు వాడు ఆ టైం కి మీకు అర్థమవుతుంది అని చెప్పాడు అరే నీ పుస్తకాలు చదవకుండా బైబుల్ చదువుతుంటే బైబుల్ చదివే తప్పు దేవుని పుస్తకమే కదా డాడీ అంటాడు వాడు అప్పుడు నువ్వేమంటావు అరే ఏ టైంలో చదవాలో నీకు తెలవాలి కదా అది బైబుల్ చదవాల్సిన టైంలో బైబుల్ చదివావు పరీక్ష సిద్ధపడాల్సిన టైంలో పరీక్ష సిద్ధపడవు నువ్వు ఏం మనిషివి దేవుని పుస్తకం చదువుతున్నావు కదా నువ్వు సమర్థించుకుంటావు మీరు విషయం బాగా అర్థం చేసుకోండి ఏ టైంలో ఏం చేయాలనేది తెలివాలా మనం ఆ విషయాలు మనం చెప్పాలా గొప్ప జనాన్ని అందులో కుటుంబీకులు కూడా ఉంటారు మన రక్త సంబంధికులుంటారు భార్య భర్తలుంటారు పిల్లలు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అందరుంటారు మనం రక్త సంబంధానికి ప్రాధాన్యత ఎందుకంటే బయబల్ లేదు మన ప్రవ్వే రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇదిగో మీ తల్లి మీ సహోదరులు నేను ఎత్తుక్కుంటే వస్తానంటే తల్లి ఎవరినా సహోదరుల లేదా ఓ విషయం అర్థం నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే నా తల్లి నా సహోదరుల అనేసి తల్లిని తృణీకరించండా లేదు సోదరులు తృణీకరించండా తన ఇద్దరు తమ్ముళ్ళు సేవకులే కదా శిష్యులే కదా కాబట్టి రక్త సంబంధానికి ప్రాధాన్యత లేదు అక్కడ అది కర్తవ్యం రక్త సంబంధంలో కర్తవ్యం ఉంది కానీ ఆత్మీయ సంబంధం చాలా ప్రాముఖ్యమైనది దేవు మన కుటుంబీకులు ఎవరన్నా కష్టాలు పడుతుంటే మనం ఎంతగానో గంటలు ప్రార్థన చేస్తా ఉంటాం అసలు నీ ప్రార్థననే ఒక విగ్రహం లాగా నీ సమస్యలు నేను ఊరికే రిపీట్ చేసి రిపీట్ చేసి దాన్ని విగ్రహంగా చేసుకుంటున్నాను నీ ప్రాధాన్యత ఇవ్వకుండా నీ ప్రార్థనలో ఈ సమస్య ఆ సమస్య ఈ సమస్య ఆ సమస్య సమస్యలే రిపీట్ చేస్తా ఉంటే ఆ సమస్యలకి నువ్వు ఎంతో నాకు కష్టం అనిపిస్తుంది అది చెప్తుంటే వాక్యం ఎన్ని సమస్యల సేవ ట్వంటీ ఇయర్స్ సేవ నేను చూసినా అనేక ప్రాంతాలలో ఏం ప్రార్థన చూసినా సమస్యల ప్రార్థనలే నా భర్త గురించి నా భార్య గురించి నా పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లలకు పుట్టాలా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ బాస్ సరిగా ఉండలేదు వాళ్ళ బాస్ కష్టాలు పెడుతుండడు వాళ్ళ కలీగ్స్ వానికి వాడి మీద నేరాలు మోపునారు నిందలు మోపునరు అబద్ధాలు సాడీలు చెప్తున్నారు ఇవే సమస్యలు పక్కింటికి ఎదిరింటే వాడిల్లు కట్టిండి ఇది కట్టిండి ఇవే సమస్యలు ఎక్కడ కూడా ఒక్క ప్రార్థన లేదు బ్రదర్ నేను ఆత్మలో అభివృద్ది పొందాలా మన ప్రభు జ్ఞానం అందు పొందాలా ప్రార్థన చేయండి బ్రదర్ అని ఒక ప్రార్థన విన్లే ఇరవై ఐదు సంవత్సరాల్లో బైబుల్ జ్ఞానంలో నేను అభివృద్ది చెందాలా బైబుల్ వాక్యాలు అర్థం చేసుకోవాలా నాకు అవి అర్థం కాదు ప్రార్థన చేయండి బ్రదర్ అన్న ప్రార్థనలు ఇంతవరకు ఎప్పుడు విన్లేదు 25 years ఇయర్స్ దాట్ పెన్ ఎక్కడ వింటలేం ఎప్పుడు చూసినా ఇంత కష్టం వస్తే ఫోన్స్ వస్తాయి కాని బ్రదర్ నేను ఈ వాక్యం చదువుతున్న బ్రదర్ నాకు ఇది ఏం అర్థం కావట్లేదు కొంత చెప్పండి బ్ర అని చేసిన ప్రా ఫోన్స్ ఇంతవరకు నేను వినలే ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఫోన్స్ వస్తాయి ఎవరికన్నా ఇంట్లో కష్టం వస్తే ఫోన్స్ వస్తాయి పక్కింటి తిరుగుతున్నారు బ్రయర్ అంటే ఫోన్స్ వస్తాయి ఏం తినాలా బ్రదర్ ఏం వండుకోవాలా బ్రదర్ ఇవే ఫోన్ కాల్స్ కానీ ఎవరు కూడా దైవికమైన చింత ఆధ్యాత్మికంగా ఎదగాల అన్న తపన తో కలిగిన ప్రార్థనాంశంలు లేనేలేవు మలకి కళంలో నమ్మలేదా మనం ఇప్పుడు మళ్ళీ గ్రంథంలో ఉన్న కళంలో అంత నిర్లక్ష్యమైన జీవితం ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మీరంటారు ఎప్పుడు ప్రేమించావే నన్ను ఆయన తిరిగి ప్రశ్నిస్తారు చూడండి అత తయారైపోయింది మనుషులు ఏం చేసిండు ఒక సిస్టర్ అంటుంది ఏం చేసిండు ప్రభు నాకేం చేసిండు ప్రభు నేను కాలం ఆయన ప్రేమించిన నాకేం ప్రాబ్లం నాకు నిజంగా నేను ప్రేమిస్తే నాకెందుకు ఇంత కష్టం నేను చిన్నవినప్పుడు నా తల్లిదండ్రులు పోయినారు నా తల్లి పోయింది నేను పెళ్ళవునప్పుడు తండ్రి పోయాడు అనందర్ చనిపోయినారు నా భర్త చనిపోయినాడు నన్ను ఏం ప్రేమించాడు దేవుడు అని ప్రశ్న నేను ఇంకా దేవుణ్ణే ప్రయత్నించాను నేనే సేవించాను నేను ఇంక గుడికే పోదు కొన్నిసార్లు ఆ మాట్లాడతారు తర్వాత ఆదివారం వస్తే మళ్ళా గుడికి పోతుంటారు అంటే ఆ మూ ఎట్ల ఆ ప్రశ్న వస్తుందా లేదా మనకి మనం తయారెత్తున్నాం చూడండి చిన్న కష్టం వస్తే శారీరకంగా వీడిపోతే శారీరకపు వీడుకోలు చాలా బాధతో గురింది కదా ఎవరికైనా కానీ ఏ ఏ గోత్రంలైనా ఏ కులంలైనా గాని ఏ మతం అయినా అది బాధనే కానీ మనకేందంటే ఇర్మియా హెచ్చరించింది కాబట్టి చనిపోయిన వాడి గురించి ఏడవకుడి పోతున్న వాణి గురించి ఏడుగుడని హెచ్చరించి కాబట్టి మనం ఏడుకోండి తో రాష్టపతి గల పౌలు హెచ్చరించినట్లు నిరీక్ష ప్రజల మీరు ఏడవకుడి అన్నాడు మనం నిరీక్ష చనిపోతే ఏడుగోం అనేసి నవ్వుతామా సంతోషిస్తామా అట్ల గురి కుటుంబం ని ఆదరించాలా ఓదార్చాలా బాధను అనుభవించాలా వాళ్ళకి ధైర్యం చెప్తానల్లా కొంచెం కాలమే అంటాడు పౌలు కొంచెం కాలమే మీ ప్రియులను ప్రభు వాళ్ళని అందరినీ వెంట ఈ వాక్యం ఆ వాక్యం గనించినప్పుడల్లా ఆ వేదన పోతుంది బాధ అంతా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన కొంచెం కాలమే కొంచెం కాలం వెయిట్ చేయండి నేను తిరిగి వస్తున్నాను వాళ్ళందరినీ తీసుకొని మీరంతా తిరిగి కలుసుకుంటారు అది గనించినప్పుడు నిజంగా ఎంత ప్రేమాధి దేవుడు మనము ఆయనని పొందకపోయింటే నిరీక్షలని ప్రజలాగా నశించే వాళ్ళం కదా తిరుక్కుతుంది మన ఆత్మ శాశ్వతంగా నరకంలో అది ప్రేమతో కూడింది కాదా ఆయన అంతాగా ప్రేమ చూపిస్తే వాడైతే ఏ విషయమందు మా చూపితే అందులో అంటున్నాడు నేను ఏ విషయంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా చూడండి ఏ షావు యాకోబునకు అన్నకారా మీరు చిన్న చిన్న కుమారుని పిల్లలు మీరు ఏ కంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదా ఏ శవం యాక అంటే నేను అన్నకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకు ఇచ్చిన అంతకంటే ప్రేమైందో వాళ్ళ మీకంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఎక్కడ ప్రేమిస్తారటరా చూడండి ఆయన ఇప్పుడు మన తెలంగాణ స్టైల్ దిగిపోవాలా నేమ్రా ఏం మాట్లాడుతున్నావు నేను ఇంతకాలం నిన్ను చిన్నప్పటి నుంచి ఇంతవరకు పెద నీకు రోగం వస్తే హాస్టల్ మోసకపోయినా స్కూల్ లో జాయిన్ నువ్వు పై సరిగినప్పటి ఇచ్చినా నువ్వు ఏమైతే అది ఇచ్చినా నీ మొబైల్ ఫోన్స్ కొనిచ్చినా సెల్ ఫోన్స్ కాస్ట్లీ సెల్ ఫోన్స్ కొనిచ్చినా నువ్వు టీవీ వస్తే కొనిచ్చినా నువ్వు బ్రాండెడ్ షెట్స్ కొనిస్తే కొనిచ్చినా అన్ని నేను పెడితే ఏమి ఇచ్చిన అంటావా ఏం పెట్టాడు మరి అయినా అంటారు అన్ని పెట్టిండు ఏం పెట్టారు నాకు ఆయన అనే స్థితికి ఎదిగిందా నేను ఆ భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళు మన భాషలో చెప్పుకోవాలంటే అంతే తేడా సరే నేను అంతగా ఆ భాష మాట్లాడతాను ఎందుకంటే ఇవి అక్కడ కూడా వింటున్న వాక్యాలు కాబట్టి మనం అందరినీ అందని దృష్టిలో పెట్టుకోను మాటలు అందుకే సాధ్యమైన కారణం నేను అవాయిడ్ చేస్తా భాష నేను ఏషావును అయితే నేను యాకోబును ప్రేమించు ఇదే యహో వాక్కు అని చెప్తున్నాడు ఏషావు యాకోబుకి అన్నైనా గాని నేను యాకోబునే ప్రేమించిన సరే ఆయన పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కాదు విషయం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఏషావుని ప్రేమించను గానీ ఏషావు తృవీకరించుడు దేవుడిని ఎన్నిసార్లు నేను చూపించిన నాకు చాలా బాధ ఒక నేను ఏడ్చుకున్నాను కొన్ని సమస్యల క్రితం చెప్తాను అన్నమాట పద్దెనిమిది పది ఇరవై సంవత్సరాల క్రితం చెప్తున్నమాట ఏషావు యాకబు గురించి ఆ రోజు నేను ధ్యానిస్తుంటే కడలిక నీళ్ళు వచ్చేసినాయి ఏషావు ఏడుస్తాడు ఆవిడ ఉంది వాక్యం ఏషావు ఏడుస్తాడు తన తండ్రి దగ్గరకు వచ్చి నైనా ఇగో నీకు ఇష్టమున్న వంటకం వండుకొని తీసుకొచ్చిన ఎంతో కష్టపడి హంటింగ్ చేసి ఆ పశువును పట్టుకుని తీసుకొచ్చినా నీకు వంటకం వండిన ప్రభు ఆయన అంటాడు దగ్గర అంటాడు దగ్గరకు వచ్చినాక మీ తమ్ముడు అన్ని ఆచరణకున్నాడు అంటే ఏడుస్తాడు ఏషావు ఒక్కటి కూడా లేదా నాకు ఆశీర్వాదం అప్పుడు నాకేడుపు వచ్చింది నిజంగా నేను ఇట్లా దొరిపోయి నా కళ్ళకెళ్ళి శాశ్వతంగా ఓటుకుండే యేషావు తన అవకాశాన్ని చూడండి మీరు అనొచ్చు పొద్దునుంచి కష్టపడితే హంటింగ్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒక పశువు దొరికేది ఏదో ఒక జంతువు దొరికేది కానీ ఆ రోజు ఎందుకు దొరకలే యేషవ్కి దేవుడు పక్షపాతి కదా అని ఒకడు లేస్తాడు రేపు నీ సేవలో అనొచ్చు ఆశీర్వాదాలు అంత సునాయాసంగా వస్తాయా కష్టపడకుండా ఫలితం వస్తుందా ఓర్పు సానాలు వెళ్లి ఉండాలా సేవ జీవితంలో ఆ విషయాన్ని మీరు మనుషులకు చెప్పాలా ఏషావు ప్రతిరోజు శ్రేయస్సంగా గొట్టుకొచ్చిండు ఆ రోజు దొరకలేదు ఓపిక పట్టాలా ఆశ్రమాన్ని కోరుకు నాకు మా అయినా నన్ను ఆశ్రయించబోతున్నాడు నేను ఓపిక పట్టాలా అన్న ఆసక్తి లేకపోయాయి ననికి ఆకలికి ముందు నాకు ఏమైనా పెట్టా అనేసి తమ ముందర పోయి తినాల్సి వచ్చింది అవన్నీ నేను మీకు ఎవరి చెప్పాను ఇప్పుడు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏషావు గురించి బాగా చెప్పిండు మలాకి గ్రంథం ముగించేటప్పటికి ఇస్రాల్ ఇది చాలా కష్టతరం చెప్పడము స్వీకరించడం చాలా కష్టతరం ఇస్రాల్ ప్రజలు మలాఖీ యాకోబు గు యాకోబు సంతతి వాళ్ళు సంతతిగా రివర్స్ అయిపోయినరు మొదటి వారు కడపటి వారు అయినరు అన్న విషయాన్ని చూపిస్తున్నా అదే ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ బాధతో ఈ అధ్యాయమంతా ఈ ఫస్ట్ ఫ్యూ వచనాలన్ని ఈ రోజు కూడా వాళ్ళు ఈరోజు మన ప్రభుని ధృవీకరించినారు కుమారుని స్వీకరించిన అంతే క్రీస్తు సంబంధికులు అనుంది పత్రికలో ఎవరైతే కుమారుని స్వీకరించలో వాలే దుష్టిని సంతానం కాబట్టి యాకొబు సంతానంగా ప్రేమించబడి వాళ్ళు ఏశావు షాగు సంతానంగా రివర్స్ అయిపోయినారు రోల్ రివర్సల్స్ అంటారు అది మన ప్రభు చూపించిన సీక్రెట్ అది మొదటి వారు కలపటి వారు కలపటి వారు మొదటి వారు అంటే ఎవరికి అర్థం కదా వాక్యం అది ప్రవచనం అది ఇసల్ పల్లెలు అనిల్ గా మారతారు అనిల్ అనేది ఆరంభమైంది మన ప్రభుని ప్రేరీకరించడం వల్ల వాళ్ళు అనిల్గా మారిండ్రు అని మనము మన ప్రభుత్వించడం వల్ల మనము ఆత్మీయమైన రెండవ ఆదాయ చూపిస్తాడు పౌలు అవన్నీ ఆదాయాలు మనకు కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏషియా ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని శ్వాస్ అరవి నక్కల పాలు చేసి మీరు నన్ను ఎక్కడ ప్రేమించావు అని ప్రశ్నిస్తే అని అంటున్నాడు నేను మిమ్మల్ని ఎక్కడ ప్రేమిస్తానో చూపించాలనా అంటే సేవ జీవితంలో ఈ విషయం బాగా తెలుసుకోండి మన ప్రభు గుణం క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకోవడానికి ఎందుకు హెచ్చరించిన పవన్ అంటే నీకు ఓర్పు స్థానాలు కలగాల మనుషునంటే ప్రశ్నించినప్పుడు సరే పేతురాష్ట్ర పత్రిక ఇది రెండు రెండోసారి ఎంత మనకి ఈ వాక్యం మొదటి పేతుర్రాష్ట పత్రిక ఆ రోజు ఎంత వెతిక దొరకలే కనీసం ఒక పది నిమిషాలు అయిపోయింది పేతురు రాష్ట్ర మొదటి పత్రిక మూడవ అధ్యాయం అనుకుంటా పదిహేనవ వచనం ఈసారి ఇది మర్చిపోవడానికి వెళ్లేదు ఈ వాక్యం మనం రాసుకోవాలా జాగ్రత్త ఎందుకంటే నీ సేవ జీవితం ఇట్లుండాలని హెచ్చరిస్తాడు నిర్మలమైన మన సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్ముడు హేతువు అడుగు హేతువు అంటే చెప్పండి హేతు అంటే అడ్డంకం ఇంగ్లీష్లో హేతు అంటే అడ్డంకం ఏమన్నా అడ్డంకాలు ఏమన్నా అనుమానాలు ఏమన్నా డౌట్స్ మనుషులకు వస్తే విశ్వాసం గురించి వాక్యం గురించి దేవుని గురించి బైబిల్ విషయాల గురించి ఏమన్నా అడ్డంకులు వస్తే అనుమానాలు వస్తే డౌట్స్ ఏమైనా విషయాల గురించి తెలుసుకోవాలా క్లారిఫికేషన్స్ వస్తే మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు ఎవడు ప్రశ్న వేసినా నిర్మలమైన హృదయం ఈ విషయం అర్థం చేసుకోండి నిర్మలమైన మన అంటే ఉప్పొంగేటిది కాదు గర్వించేది కాదు అతిశయించేది కానీ కాదు మనం కేవలం మన ప్రభు మనమందే అతిశయిస్తాం కలవరి శిల మనం అత్యశించాలి ఇంకా దేని విషయాన్ని నాకు స్పెషల్ అభిషేకం ఉంది దేవుడు నాకు ఎన్నెన్నో విషయాలు బయపరుస్తున్నాడు ప్రపంచంలో ఏ సేవకులకు బయపరచని విషయాలు నాకు బయపర్చినే నేను గొప్పని కాదు నేను అతిశించడానికి వీల్లేదు అందుకే నిర్మలం నిర్మలం అంటే చలించం అంటే ఇప్పుడు ఊర్లలో బాయిలుంటాయి నీళ్లుంటాయి అవి నిర్మలంగా ఉంటాయి నీళ్లు అదే సముద్రం నీళ్లుంటాయా నిర్మలంగా చెరువు నీళ్లు నిర్మలంగా ఉంటాయా కొత్త ఉంటాయి దొన్నుతా ఉంటాయి బుడుగలు వస్తా ఏంటో శబ్దాలు వస్తాట అలాగే అది దరిలిపోతాట కానీ ఆ పాండు వాటర్ నిర్మలంగా ఉంటది అంటే షేక్ గాదు అని అర్థం చెలించదు ఎట్టి పరిస్థితిలో అది డిస్టర్బ్ కాదు నిర్మలం అంటే అర్థం అది ఆ వాటర్ స్టేబుల్ గా ఉంటది అని అర్థం నిర్మలంగా ఉండే జీవితం అన్న విషయం హెచ్చరిస్తాడు మన మన సాక్షి నిర్మలంగా ఉండాలా డిస్టర్బ్ కావద్దు అని చెప్తున్నాడు భయపడద్దు అని చెప్తున్నాడు ప్రతి వాణికి ప్రతి వాణికి ప్రతి ఒక్కరికి నువ్వు జవాబిచ్చినట్టు ఉండాలా ఎవడు ప్రశ్ని నువ్వు నిర్మలంగా డిస్టర్బ్ కాకుండా ప్రేమతో ప్రతి సాత్వికంతో అంటే తగ్గించుకోండి నిన్ను నువ్వు భయంతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండు ఎల్లప్పుడూ ఏ క్షణంలో ఎక్కడైనా ధైర్యంగా ఉండాలా నా ప్రభు నేను నేను నాగా మాట్లాడేది నా ప్రభు మాట్లాడతాడు ఆ క్షణం మీరు ఎట్లా మాట్లాడనా మీరు వరి నేను మీకు ఇస్తా వాక్కు పరశుదాత్ముడే మీ పక్షంగా మాట్లాడతాడు మీ హృదయంలో అందులో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించి అప్పుడు మీరు దీని విషయమే దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమే క్రీస్తు మీ సత్ప్రవర్తన మీద అపరిందంగా వాడు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు రక్షణ పొందుతారు ఈ విషయం అర్థం చేసుకోండి నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు ప్రభుని స్వీకరిస్తారు నీ ప్రవర్తన మంచి లేకపోతే నువ్వు ఎంత వాక్యం చెప్పో వాళ్ళు స్వీకరించారు ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడుతున్న తెలియాలా ప్రతి వానికి సాత్వికంతో తో జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలా అంటే ఏంటంటే వాళ్ళకున్న హేతువు వాళ్ళకున్న డిస్టర్బెన్స్ అడ్డంకులు వాక్యం పనులు ఎట్లా స్వీకరించాల ఆయన పశుధాత్మ చేత కన్యా మర్య గర్భమందు పుట్టను కన్యా మర్యకి కన్య ప్రసవించగలదు ఇది ప్రకృతికి విరుద్ధం కదా అని ప్రెస్టేషన్ పబ్బానికి డౌట్ ఉంది ఆ డౌట్ నువ్వు క్లారిఫై చేయాలి ఎట్లా క్లారిఫై చేస్తావు కరెక్ట్ ఇవ్వాలా నువ్వు సిద్ధపడకుండా ఎట్లా చెప్తా దేవుడు అసాధ్యమైన ఏదైనా ఉందా బ్రదర్ అంటే వాళ్ళు పిచ్చడా నేను చేసే ప్రశ్న నువ్వు జవాబు నువ్వు ఇచ్చే జవాబు ఏదంట కాబట్టి నిర్మలంగా ఉండాలా నీ మనసాక్షి సాత్వికంగా భయంతో ప్రేమతో అవి నువ్వు చెప్పాలా వాడి విశదీకరించి ఓర్పునాలు కలిగి అన్ని స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ గా ప్రకృతి సహజంగా ఒక విధానము ఆత్మీయమైన జీవితం ఇంకొక విధానం ప్రకృతి నియమం వేరే ఆత్మీయ నియమం వేరే ముందు వాడికి ఆ కండిషన్స్ అర్థం కాకపోతే నువ్వు చెప్పాను చెప్పారు అర్థం కాదు నువ్వేం చేస్తావు సింప్లిఫైడ్ ఆన్సర్ ఇస్తున్నావు వాడికి సింప్లిఫైడ్ ఆన్సర్ కాదు వాడు వచ్చింది ఎంతో ప్రిపేర్ అయ్యొచ్చు నీకు ప్రశ్న చేసాడు సరే వాడు కావాలని ప్రశ్నిస్తుండ చేయడానికి ప్రశ్న ఇస్తుండ నిజంగా నేర్చుకోవడానికి వచ్చి చేస్తుండ అవి ఏమున్నా నీ దగ్గరికి ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు మటుకు ఆన్సర్ ఇవ్వాలని ఇక్కడ వాక్యం నువ్వు ఆన్సర్ చేయకపోతే నీ ప్రభులు డిఫెండ్ చేయలేర నేను డిఫెండ్ చేయడానికి ఉండదు నేను ప్రయాస పడతాను డిఫెండ్ చేయడానికి ఎందుకంటే నేను కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను దాన్ని పోగొట్టుకోను నేను అందుకే ఇవన్నీ ప్రయాసాలు ఇవన్నీ ఎందుకు ఇంతగా వెతుక్కొని అన్ని నేర్చుకొని ప్రార్థనలో గంటల గంటలు ప్రయాసం ఎందుకు పెడతాం ఇవన్నీ అర్థం కావాలా ప్రభావ నాకు నా ప్రార్థన ఎక్కువ అదే ఉంటుంది ప్రభావ నాకు ఆత్మీ ఈ ప్రవ్వా ఇవి నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా చూడాల ప్రవ్వ నేను చూడకపోతే ఇతరులకు ఎట్లా చూపించగలను ప్రవ్వా నా స్వార్థం ఏం లేదు ఇక్కడ నేను మహా జ్ఞానిని అని చూపించడం కొరకు నేను ప్రయాసపడతలేను అది నాకు అవసరంగా అవసరమే లేదు నేను ఏదో ఇంటెలిజెంట్ ఫెలోనే చూపించడానికి ప్రయాసపడతలేదు నేను ఏదో ఇంటర్నెట్ లో పెట్టుకుని అందరు చూపించడానికి ప్రయాసపడతలేదు అనేకులన్నీ నడిపించాలా గొప్ప జనం ఇవన్నీ నేను చూపించాలా ఎందుకంటే వాళ్ళు తృనీకరిస్తున్నారు మీ ప్రేమని వాళ్ళకి మీ ప్రేమ నేను చూపించాలంటే ఇవన్నీ నేను వాళ్ళకి చూపించాలి కదా ప్రభు మళ్ళీ నాకు అర్థం కావాలంటే నాకు ఖచ్చితంగా చూపిస్తాడు నాకు చూపించిన దేవని నీకు చూపిస్తాడు మీరు సునాయాసంగా స్వీకరించగలుగుతున్నారు కానీ మీరు కూడా ఆ రీతిగా వెతుక్కోవాల ప్రయాసంతో ప్రేమతో అవన్నీ వాళ్ళని ప్రకటించడానికి సిద్ధపడితే ప్రభుత్వం ఖచ్చితంగా చూపిస్తాడు ఈ వాక్యం మళ్ళా మనకి రెండోసారి జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు ప్రతి క్షణం ప్రతి వానికి జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలా ఈరోజు నుంచి అందువరకు మీరు ప్రయాసపడాలి ప్రతి వాక్యం ఆయన మూలాలు తిరిగి లేచిన దానికి నిదర్శనమే చనిపోయిన వాడు తిరిగి జవాబు ఇవ్వగలవా రుజువుపరచగలవా ఆయన సజీవుడు అని రుజువుచగలవా ఆ ప్రశ్న చాలా పాపులర్ ప్రశ్న ప్రపంచం ముఖ్యంగా మతస్థులేస్తారు ఆయన చనిపోలేదు అని ఉంది కురాన్ లో కురా అసలే ఉంది ఆయన చనిపోలేదు ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయిండ్రు ఆయన అదేదో మత్తు తాగిండు ఆయన చనిపోయి అనుకోండి వదిలేసిండ్రు ఇట్లా పిచ్చి పిచ్చి ఉంటాయి వాక్యాన్ని వాళ్ళు ఆయన చదివినప్పుడు చూడ మీ బైబుల్ తప్పు ఉంది మాది అప్పుడు నువ్వు ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు నీ ప్రభుని ఆయన మరణించి ఆయన మరణించకపోతే నీ పాపంలో క్షమాపణ ఉండదు ఆ విషయం అర్థం చేసుకోండి నువ్వు ఆ రోజు ఆయన మరణాన్ని డిఫెండ్ చేయకపోతే నీ విశ్వాసమే లేదు అంత డేంజరస్ వాక్యం అది ఇందాక చూసిన వాక్యం సో ప్రతి దశలో నువ్వు ఆయనని డిఫెండ్ చేసుకోవాలా ఆ వాక్యాన్ని డిఫెండ్ చేసుకోవాలా ఆయన ఎంత ప్రేమ గలవారని మనం చూస్తున్నాము పాత కాలంలో హిత్తిలను హిగిలను జబుసిలను పెరిజీలను అమోరీలను అమాలేఖ్యని నిర్ధారంగా నశిం నిర్మూలించమన్నాడు ఎక్కడుంది ప్రేమ ఆయన ఆయన పిల్లలు కాదా అని ప్రశ్న మళ్ళీ మీరు ఎట్లా ఆయన డిఫెండ్ చేసుకుంటారు ఆయన ప్రేమను ఎట్లా డిఫెండ్ చేస్తారు హృషయ గ్రంథం చూస్తే తెలుస్తుంది డిఫెండ్ చేసుకోవాలి నువ్వు హృషయ గ్రంథం చదవకపోతే ఆయన ఎంత ప్రేమ గలవ్ నీకు ఎప్పటికర్థం కాదు ఆ ప్రవక్త జీవితం చూస్తాం కదా మనం ఎంత బాధాకరంగా ఉంటుంది జీవితం ఆయన ఎంతగా ప్రేమించండు ఇసల్దే ప్రజలని వాళ్ళు వ్యభిచార స్త్రీ లాగా కూడా వాళ్ళని ప్రేమించండు అన్న విషయాన్ని హెచ్చరిస్తారు ఆ వాక్యంలో కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను వచ్చేవారం మనం ముగించేస్తాం వాక్యం వచ్చే వారం ఏశావు గురించి ఎందుకు హెచ్చరిస్తుండడు ఇస్ పి హెచ్చరిస్తు నేను యాకోబుని ప్రేమించిన ఏషావుని ద్వేషించిన ఎందుకో మీకు తెలుసా ఏషావు మొదటివాడు యాకోబు కడపటివాడు కడపట్టివాడు మొదటివాడు అయిండు మొదటివాడు కడపట్టివాడయిండు కానీ మీరు ఈ రోజు కడపటివాడు అయింది అంటే యాకోబు లాగున్న మీరు ఏషా లాగా అది ఈ వాక్యం కాబట్టి ఏషావు ఎందుకంటే తయారనేది నేను మీకు వచ్చారని చూపిస్తా మరి దీర్ఘంగా ఉపధ్య గ్రంథంలో మనం ఎన్నిసల ఎన్నో ఎన్ని గంటలు పన్నెండు గంటల పదమూడు గంటలు ఉపధ్య ఉపధ్య ఒకటే అధ్యాయం ఉపాధ్య ఒకటే అధ్యాయం కానీ పదమూడు గంటల వాక్యం ఉంది అందులో అందులో దీక్షావు సంతతి వారు ఎన్ని సంవత్సరాలు పోరాడినరు వాళ్ళ జ్యేష్ఠత్వత్వాన్ని పోగొట్టుకుంటే ఇసాయిల్ పిల్లల మీద రాజరికం పొందుకోవాలని ఎంతగా వాళ్ళు ప్రయాసపడినరు పదిహేను వందల సంవత్సరాలు అని నేను మీకు చూపించిన ఉపద్యా గ్రంథంలో దాని తర్వాత హేరోదు ఏషు సంతతి అని నేను మీకు చూపించిన హిస్టరీలో హేరో తండ్రి అంటిపతార్ వాడి పేరు అంటి పతారు రాజ్యాన్ని ఆ రోమ చక్రవర్తికి లంచం ఇచ్చి మీద రాజాని సంపాదించుకుంటాడు అంతిపతార్ అనేవాడు అంతిపతారు కొడుకి హేరో కాబట్టి అక్కడి నుంచి హేరోదు ఇస్సల్ మీద రాజమితాడు మన ప్రభు పుట్టే టైంకి వాళ్ళ జ్యేష్ఠ హక్కుని వాళ్ళు రుజువుపరచుకోవడం కొరకు దేవి మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు మాదే హక్కు మేమే మీకంటే పెద్దలం అని రుజువుపరచుకోవడం కొరకు వాళ్ళు ఇసల్ మీద రాజు వేతారు అయితే ప్రధాన యాజకులందరూ హీరోని ధృవీకరిస్తారు వాడు ఏదో వాడు అన్యుడు వాడు మాకు రాజు ఏంది వాడు మా మేము వాడిని స్వీకరించాం మా మీద అనేసి వాళ్ళు ఆయనని ధృవీకరిస్తే హేరో ఏం చేస్తారు అస ఇసల్ పేల కొరకు సెలమోలో కట్టించిన మందిరం కూలిపోతే దాని మరమత చేసి గంభీరంగా అలంకరిస్తాడు ఆ మందిరాన్ని ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు మీరు అర్థం చేసుకోవాలా అన్నిలు మందిరాన్ని మరమ చేస్తారు అంటే అన్నిలు మన ప్రభు మందిరాన్ని అలంకరిస్తున్నారు ఎందుకంటే మనం మెప్పు పొందడానికి కోరుకు ఇవి మన కాలంలో ఖచ్చితంగా జరుగుతున్నాయి ఎన్ని కేసులు ఏమి చూపిస్తా నా దగ్గరకే వస్తాయి కేసులు ఓ పాస్టర్ బ్రదర్ ఫలాని అన్యోడు నాకు ల్యాండ్ ఇచ్చిపోయారు చర్చి కట్టుకోవడానికి కనీసం మూడు కేసులు వచ్చినాయి ముగ్గురు పాస్వర్డ్స్ వచ్చారు నేనేమనాలా తీసుకో పేరు ఇస్తున్నప్పుడు ఏసుకో తీసుకో ఎందుకు నీ హృదయం ఎక్కడుంది బిల్డింగ్ ఎక్కువగా ఉంది కదా కట్టుకో కట్టుకో కానీ నీ పేరు మీద రిజిస్టర్ చేసుకో చర్చి పేరు మీద రిజిస్టర్ చేసుకో అన్యాయం అయిపోతావు నీ పేరు మీద రిజిస్టర్ చేసుకో హాఫ్ పోర్షన్ నువ్వుండు నీ కుటుంబం తక్కిన పోర్షన్ లో చర్చి నడిపించుకో కానీ నీ పేరు మీద రిజిస్టర్ చేసుకో రేపు వాడిని మనసు మారితే నువ్వు రెండు మీద మనం కూడా ఆలోచన ఐడియాస్ ఇవ్వాలా మూడు కేసులు అట్లా సరే వినేవాళ్ళు వింటారు వినే వాళ్ళు కష్టాల పాలవుతూ ఉంటారు తర్వాత బాధపడతారు తర్వాత నువ్వు కొనలేవు తర్వాత నువ్వు ఎటుకోసా కొనలేవు మనకు ఇది ఆత్మీయమైన పోరాటము ఇందులో బిల్డింగ్స్ లేవు ఇది సంగమనేది ఆత్మీయమైంది అది మనుషులకు సంబంధించింది నీ శరీరమే దేవాలయం విశ్వాసాల సహవాసమే దేవాలయానికి సంబంధించింది మందిరానికి సంబంధించింది అక్కడ నివసిస్తారు ఆయన బిల్డింగ్ మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలనే నేను ఉండాను అన్నాడు సులభంతో ఆయన ఎప్పటిక ఉన్నాడు నా కుమారుని హస్తాల చేత నిర్మించబడ్డ మందిరమే నేను ఉంటా అన్నాడు దావేద రాజుతో నా కుమారుడు కడతాడు మందిరం అంటాడు రాజు కావచ్చు అది ఆయన కుమారుడు ఏసు ప్రభు ఏసు దేవుడు ఉండగలడు ఇంకా వేరే మందిరాలు ఉండలేదు కాబట్టి మనం అటువంటి తలంపులు అటువంటి ప్రయాసాలు మీరు పెట్టుకోవద్దు బిల్డింగ్స్ కట్టాలా చర్చిలు కట్టాలా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ పిచ్చి చెత్తాలి అదంతా ఏషాగు జీవితం అది మనకు అవసరం లేదు నీకు ఇచ్చిన ఈ యొక్క పిలుపుని సంప్రది చేసుకో నీ పిలుపును నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకో అన్నాడు నీ పిలుపుని నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకో అంటే అది పోగొట్టుకుంటావు లేకపోతే నీ జీవితం అది నిశ్చయం చేసుకో ఎందుకంటే యుగ కష్టపడికి పాత ఎండ్ అయ్యే టైంకి ఇస్రాయల్ ప్రజలు వంశస్థులు ఏషాగు వంశస్థులుగా తయారైనారు మొదటి వారు కడపటి వారు యుగ సమాప్తికి ఉన్న మనము రెండు వేల సంవత్సరాలు చరిత్ర ఇప్పుడు యుగ సమాప్తిన్న క్రైస్తవ జీవితం అనిల నుంచి రక్షించుకుంటూ ప్రభు మనల్ని మనల్ని అనిల నుంచి ఏషావుగా మార్చుకున్నాడు ఇవ్వు యాకోబుగా సారీ యాకోబు జీవితంలో ఉన్న మనము ఆచారబద్ధమైన జీవితంలోకి వెళ్లిపోయి అబద్దాలని ఆశ్రయించి ఏషావుగా మారిపోయినాము ఈరోజు ప్రపంచం అంత క్రైస్తవులు ఏషావుగా మారిపోయి ఇది రివర్స్ అయితేనే ఉంది చరిత్ర అంత రివర్స్ అవుతానే ఉంది దేవుడు ఏర్పరచుకున్న బిడలంతా దయ్యం బిడల్లాగా తయారు కావడం దేవుడు పుట్టించిన ఆదమా వాళ్ళు దయ్యం పిల్లలుగా తయారైతా లేదా పాపంలో పడి యుగ సమాప్తిలో అందరికీ తయారవుతున్నారు అననీయ సప్ రక్షణ పొందిన వాళ్ళు కదా ఏసుక్రీస్తున్న పాపసం పొందిన వాళ్ళు కాదా పరశురాత్మ అభిషేకం ఉన్నదా లేదా వాళ్ళకి అయినా కానీ పరశురాత్మని ఎందుకు వాళ్ళు దుఃఖ పెట్టిండ్రు ప్రాణాలు రక్షణ పోగొట్టుకున్నారు కొత్త నివారణ కేసు అది అది నెరవేరుతూనే ఉంటాయి రోల్ రివర్స్ రక్షింపబడ్డ వాళ్ళు నశించిపోతున్నారు నశించిపోతున్న వాళ్ళు రక్షింపబడుతున్నారు రోల్ రివర్స్ ఇది ప్రవచనంలో సీక్రెట్ ఇది ఇప్పుడు సీక్రెట్ గానే కదా బయలుపరచబడ్డాక రోల్స్ రివర్స్ అవుతా అందుకే మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడనే జాగ్రత్తగా చూసుకోండి మీ జీవితాలు మీ రోల్స్ రివర్స్ కాకుండా జాగ్రత్త ఎందుకంటే వాడు మన ఆది తల్లిదండ్రులని రివర్స్ చేసిండి వాడు వాడు వాడికి వాడు చేయగలడు గొప్ప గొప్ప ప్రవర్తన రివర్స్ చేసి వాడు అననీయ సఫరాలను కృతా నిబంధాలు రివర్స్ చేసి పడేసేయండి ఎంతో మందిని మన కాలంలో రివర్స్ చేసి పడేసేయండి నువ్వు అది తెలుసుకున్నావు నీ వలన అది అసాధ్యం కానీ ప్రభుకి సమస్తం సాధ్యం ప్రవ్వా నా రోల్ రివర్స్ కానీ నన్ను కాపాడు నన్ను ప్రథమ ఫలంలాగా మీరు కొనుకున్నారు సకల గోత్రమాల నుంచి నా రోల్ రివర్స్ కాకుండా నన్ను కాపాడు ప్రభ్వా అన్న ప్రాధాన్యత అవసరం ఈ రోజు నుంచి కండి మూసుకుని ప్రార్థం పరుషురగు తండ్రి ఏసామికు వందాలు ప్రవ్వా ఆదికాలం మొదలుకోని ప్రవ్వా ఈ రోజు వరకు కూడా అనదమ్ముల పోరాటాన్ని చూస్తున్నాం అన్న శారీరకంగా ఉండడం తమ్ముడు ఆత్మీయంగా ఉండడం శరీరంగా ఉన్నవాడు ఆత్మీయంగా భరించకపోవడం చూస్తున్నాం ప్రవ్వా చిన్న కుటుంబాల నుంచి కైను ఏబెల్ నుంచి ఏషబు యాపబు వరకు అనేక కుటుంబాలలో అనదమ్ములు ఆరిత కొట్టుకున్నారు పాత నిబంధన కాలంలో సెలమూన్ తన సొంత అన్ననే చంపిండు దావిదు కుమారులు అన్నదమ్ములను చంపుకున్నారు ప్రవ్వా ఇస్రాల్ దేశంలో ఉన్న అనేకమైన రాజులు వాళ్ళ పిల్లలు పిల్లలు అన్నదాములను చంపుకున్నారు యుగ సమాప్తిలో కూడా అదే జరుగుతుందని మీరు హెచ్చరించినారు పాతవి గతించిన సమస్తం కృతజ్ఞ రూల్స్ రివర్స్ అయిపోతున్నాయి మొదటివాడు కడపట్టివాడు అవుతున్నాడు కడపట్టివాడు మొదటి వాడు అవుతున్నాడు ప్రవ్వా మా జీవితాలు ఆ రీతిగా కాకుండా మమ్మల్ని భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ఇవి మీరు మాకు చూపించారు కాబట్టి ఆయన మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి రోజు ఎందుకంటే వాడు జలడబడుతున్నాడు ఉల్టా ఎస్పడేస్తున్నాడు ప్రభ్వా మీ బిడల్ని గొప్ప గొప్ప సేవకులు రోల్స్ రివర్స్ చేసుకుంటున్నారు వారికి తెలియదు వీళ్ళకి ప్రభు రివర్స్ అయిపోయినట్టు చాలా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం అవన్నీ ధ్యానిస్తుంటే దుఃఖము ఉప్పంగి మా హృదయాలలో నుంచి భరించడాని వేదన మాకు పట్టుకుంటుంది ప్రవ్వా గొప్ప జనం ఎక్కడ రివర్స్ అయిపోతారో అన్న భయంలో మేమునైనా మీ బాధ కూడా అదే ప్రవ్వా ఎరులేములు మీరు ఏడ్చారు గొప్ప జనం చూసి మీరు ఏడ్చేరు ప్రవ్వా అదే వేదన మమ్మల్ని పట్టుకుంది తండ్రి రోజు ప్రపంచమంతట వాళ్ళు రోల్స్ రివర్స్ కాడానికి సిద్ధపడుతున్నారు ప్రవ్వా సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు ఎందుకంటే సర్పంలతో తెల్లతో వాళ్ళు సహవాసంలో ఉన్నారు ప్రవ్వా మేము చెప్పే వాక్యాలను వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు మేం ద్వేషిస్తలేం ప్రభావాళ్ళని కోపగిస్తలేం ప్రభావా మీరెంతో ప్రేమగల దేవుడు ఎన్ని వందల సంవత్సరాలు మీ బిడ్డలని మీరు భరించినారు సహించినారు కోడి తన క్రింద కాచుకున్నట్లు కాచుకున్నారు అయినా గానీ లోబా రెక్కల క్రింద నుంచి బయటకు వెళ్లిపోయినారు దూరం మీకు వీపం చూపించారు నా తట్టు తిరుగునీ నేను మీ తట్టు తిరుతానన్నారు అయినా గానీ వాళ్ళు మీకు వీపే చూపిస్తున్నారు ప్రవ్వా ఆ రీతిగా వాళ్ళు ఏషావుగా మారిపారు ఏదో సంతతిగా మారిపారు విధ సమాప్తిలో క్రైస్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ విషయాలు ఈ రేపు అర్థం చేసుకుంటున్నాం రోమరాష్ట్ర పత్రిక పదకొండద్దల మీద జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వాళ్ళని తృడి తెంచి స్వాభావికంగా ఉన్న ఆ కొమ్మలను తెంచి వేస్తున్నారు మీ చెట్టు నుంచి అనిలమైన మమ్మల్ని అందరినీ మీ చెట్టులో నాటుకున్నారు కొమ్మల మేము కూడా అవిధేత చూపిస్తే మమ్మల్ని కూడా తంచివేస్తానన్నారు మీరు అక్కడ కాట్ మా రోల్స్ రివర్స్ కాకుండా కాపడమని ఈ రాత్రి క్షణంలో మేము ప్రార్థిస్తున్నాం జాగ్రత్తగా ఇక్క మీదట మేము ప్రార్థనలో వీటన్నిటినీ ఎత్తి పట్టుకోవాలి రివర్స్ కాకుండా ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని మోసగించకుండా మోసపుచ్చు ఆత్మని అసహించుకునేలాగినా మాకు సహాపడమని ప్రార్థిస్తున్నాం దేని తట్టు మా మనసుని కేంద్రీకరించకుండా కేవలం మీ మీదనే కేంద్రీకరించుకుని మేము ముందు పోలాగ సేపడండి అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరు కనుగరించమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి